శుశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వ విఘ్నోపశాంత అగజాన పద్మాం గజానమర్నిశం వనేకదం తం భక్తదాహే వాఘీశాద్యాశ్వ మనసర్వార్ధా ఉపక్రమే ఇదృత్యా సూస్థం నమామి గజానం శరదిందు వికాశీమకాం స్ఫురదింధివరలోచన్రామం అరవిందమానసుందరవిందరీ శ్రీరామచంద్రకాశ్రీతి జాతక సమస్త కళ్యాణగుణా సీతముఖం భోరుహచరీక నిరంతరం మంగళమాతనోతు గురుర్బ్రహ్మా గురుణు గురుర్దే మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మశ్రీ గురవే నమ రి ఓం తత్సత్ శ్రీ గురుభ్యో నమ శివాయ గురవే నమ దివ్యాత్మస్వరూపులరా తల్లులరా తండ్రులరా ప్రధానంగా ఈ దివ్యమైన క్షణి క్షేత్రంలో వేంచేసి ఉన్నటువంటి సాక్షాత్ పరాభట్టారిక అయిన అనసూయమ్మతులకి విఘ్నేశ్వర స్వరూపమైనటువంటి హైమవతమ తల్లికి సకల దేవతాగణానికి సాష్టాంగ ప్రణిపాతములు సమర్పిస్తూ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ రాధానంద భారతీ స్వామివారి దివ్య చరణారవిందములకు శతకోటి వందన సుమసమర్పణం చేస్తూ శ్రీమన్ మహాభారత గాథ శ్రవణం చేయడానికి వచ్చిన వస్తూ ఉన్న తల్లులకు తండ్రులకు ఆ అమ్మ యొక్క జగన్నాథుని యొక్క దివ్య ఆశీస్సులు కలగవలసిందిగా కోరుతూ ఈనాటి ఉదయం మన ప్రవచన ప్రయాణంలో ఇప్పుడు క్లియర్గా ఉందండి మొత్తం దూరం మనం ఎంత దాకా వచ్చామంటే బాగుందా ఇప్పుడు మంచి క్లియర్గా ఉందా రైట్ భీమసేనుడు కౌరవులు వంద మందితోనూ ఆడుకుంటున్నాడు ఒక్క భీమసేనుడు బాగుండేదా జయ గోపాలకృష్ణ భగవానుకి కనబడుతుందా ఒక్క నిమిషం చాలు చిన్న గ్యాదరింగ్ అని దగ్గరికి వచ్చి అంత ఎందుకంటే ఎవరన్నా చూస్తే మైక్ కూడా లేదేమనుకుంటారు అక్కర్లేదండి ఆ తలుపు దాకా వినపడుతుంది నాకు తెలిసినంతవరకు జై గోపాలకృష్ణ భగవాను జై క్లారిటీ ఉందా ఈరోజు మన ఉదయ ప్రవచన ప్రయాణంలో ఎక్కడి దాకా వచ్చాము అంటే భీమసేనుడు కౌరవులతో ఆడుకుంటున్నాడు ఇప్పుడు క్లారిటీ ఉందా అండి మంచిగా ఉందా పర్వాలేదు నాట్ బ్యాడ్ అనేక రకాలైనటువంటి ఆటలు వాళ్ళు ఆడుకుంటున్నారు కౌరవులు పాండవులు ఎన్ని రకాలైనటువంటి ఆటలు ఆడినా ఆ ఆటల్లో కష్టాన్ని పొందుతున్నది కౌరవులే కానీ పాండవులకేం లేదు రోజురోజుకి కేవలం ఆటల్లో ఉండేటువంటి స్పర్ధ మాత్రమే కాకుండా దుర్యోధనులకు రాజకీయమైనటువంటి స్పర్ధ కూడా బాగా ఉన్నది ఈ రాజ్యం ఎలాగైనా పాండవులకే వస్తుంది ధర్మాన్ని అనుసరించి పాండవులు కాకుండా నేను ఈ రాజ్యాన్ని పొందాలి అంటే ధర్మరాజు యొక్క బలం తరగాలి ధర్మరాజుకు బలం ఎవరయ్యా అంటే భీమసేనుడు ఒక్కడే ఆ భీమసేను కనుక సంహరించినట్లయితే ధర్మరాజు బలం తగ్గిపోతుంది ఆ తరువాత మనం మన ఇష్టం వచ్చినట్టుగా రాజ్యాన్ని ఆక్రమించవచ్చు అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు దుర్యోధ అయ్యా అసలు మనం ప్రశాంతంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే దృష్టి మైక్ మీద పెడితే జయగోపాల కృష్ణ భగవానుకి వినపడుతుందా వాస్తుదేవరావు గారు చాలు ఇప్పుడు క్లియర్గా ఉంటుంది పాండవుల యొక్క బలం కేవలం భీమసేను ఆ భీమసేను సంహరిస్తే పాండవుల బలం కాస్త తగ్గిపోతుంది ఒక్క ధర్మరాజు ఏమీ చెయ్యలేడు అందున నోట్లో నాలుక లేనివాడు ఎలాగైనా ఈ రాజ్యం మొత్తం మనం ఆక్రమించవచ్చు అని ఆలోచన చేశాడు దుర్యోధన చిన్నతనం ఎంత చిన్నతనమైనా అతని ఆలోచన మొత్తం అంతా కూడా దేని మీద ఉన్నది అంటే రాజ్యం మొత్తాన్ని అపహరించాలి రాజ్యాధికారాన్ని పొందాలి కేవలం ఇతడి ఒక్కటి ఊహ మాత్రమే కాదు ధృతరాష్ట్రుని ఊహ కూడా అంతే రాజ్యాన్ని ఎలా అయినా నా కుమారుడైనటువంటి సుయోధనులకు కట్టబెట్టాలి అని ధృతరాష్ట్రుని యొక్క ఊహ కానీ విదురుణ్ణి కానీ భీష్మాచార్యుణ్ణి కానీ ఎదిరించి ఏ పని చేయలేదు పెద్ద అడ్డుపోడగా నిలబడింది ఎవరయ్యా అంటే వీళ్ళిద్దరే అందుకనే పాండవులు కూడా ఇప్పటిదాకా గడుపుకుంటూ వచ్చారు ఆటల వరకే పరిమితమైనటువంటి వారి వయస్సు ఇప్పుడు విద్యాభ్యాసానికి వచ్చింది వాణ్ణి తీసుకువెళ్ళి పొద్దున మనం ఏం చేసామంటే నీళ్ళల్లో పడదోషం అంతే కదండి ఆ నీళ్లల్లో పడదే పడదోయబడినటువంటి భీమసేనుడు ఆ కట్లు అలాగే ఉంచుకుని సముద్ర మార్గం నుండి అలా నాగలోకానికి వెళ్ళాడు ఆ ప్రవాహంతో నాగలోకానికి వెళ్ళేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి సర్పములు అన్ని కాటు వేసినాయి వజ్రం వజ్రేణ భిజ్యతే లోపల విషం విరిగిపోవాలి అంటే ఏం చేయాలి మళ్ళీ విషాన్ని ఇవ్వాలి ఇప్పుడు ఈ పాములన్నీ కాటు వేయడం చేత ఏం జరిగింది వాడు తాగినటువంటి విషం పెరిగిపోయింది వాడికి మెళకువ వచ్చింది ఎప్పుడైతే మెళకువ వచ్చిందో వెంటనే లేచాడు కట్లు కట్టి ఉన్నాయి శరీరం అంతా ఆ పాములన్నీ చుట్టూ మూగినాయి సర్పములన్నీ ఒక్కసారిగా ఆవలించాడు కట్లు తెంపుకున్నాడు ఈ తాళ్ళు వాడికో లెక్క కాదు ఆ పాములనన్నిటినీ తరిమి కొచ్చాడు ఆ లోపలికి వెళ్ళాడండి శరమయోగి అనే పేరు కలిగినటువంటి వాడు ఉన్నాడు అక్కడ ఆయనకి మొత్తం ఎనిమిది పేర్లు ఉన్నాయి ఈ శరమయోగి అనేవాడు కుంతీదేవికి తాత అవుతాడు మాతామహస్థానంలో కుంతీదేవి తల్లికి తండ్రి అతడు నువ్వు ఎవరెవి అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చావు నీ తల్లిదండ్రులు ఎవరు నీ ప్రవరంతా చెప్పమన్నాడు శరముడు ఎప్పుడైతే ఆ శరముడు ఈ ప్రశ్నలన్నీ వేశాడో మొత్తం వాడి ఋషులు తల్లి తండ్రి అన్నీ చెప్పి భీవసేనాహం భోహో అభివాదయే అన్నాడు ఎప్పుడైతే కుంతీదేవి పేరు చెప్పాడో ఈ సరమునికి వీడు ఏమైపోయాడు ఇప్పుడు బంధువయ్యాడు తెలియకుండానే నీవు రావలసిన చోటికి వచ్చావురా విషాన్నం తిన్నావు నీ పాములు వేసిన కాటు వల్ల విషం కాస్త విరిగింది రాబోయే కాలంలో నీకు చాలా ప్రమాదం ఉంటుంది అందువల్ల ఓ దివ్యమైనటువంటి రసము మా వద్ద ఉన్నది ఆ రసాన్ని స్వీకరించమని అక్కడ ఎనిమిది కుండలు ఉంటే కుండలు కూడా కాదు అవి బాణలు బాణవేరు కుండవేరు బాణ ఎంత ఉంటుందండి చాలా పెద్దదిగా ఉంటుంది చలివేంద్రాల్లో పెట్టేదిలాగా కుండ ఇంట్లో పెట్టుకునేది చిన్నదిగా ఉంటుంది ఆ బాణ నిండా ఉన్న రసాన్ని తాగమని వాడికి ఇచ్చారండి ఆ బాణ మొత్తం ఎత్తి తాగితే ఒక్క గుటక్కి రాలేదు వాడికి ఎవరికి భీమసేనుడికి యాసుడు చెప్పిన మాటే ఇదే సర్పయిత్వ తథైవ ఏకం ఉపయుక్త పాలయ ఉపయుక్తం అంటే గుటక అని అర్థం ఒక్క గుటక్కి రాలేదు వాడు వీడు సామాన్యుడు కాదు అని వాడి చేత ఎనిమిది బాణలలో ఉన్న రసం మొత్తం తాగించేశాడు ఒక్క బాణలో ఉన్న రసాన్ని త్రాగితేనే వెయ్యి ఏనుగుల బలం వస్తుందటండి దానివల్ల మొత్తం ఎనిమిది బాణల్లో ఉన్న రసం మొత్తం తాగేశాడు ఇప్పుడు ఎన్ని వేల ఏనుగుల బలం రావాలి ఎనిమిది వేల ఏనుగుల బలం వాడికి ఒక్కడికి సంతరించింది తనకైతే బలం ఉన్నది కానీ శరీరానికి రక్షణ కావాలి అందువల్ల ఆ నాగలోకంలో ఉండేటువంటి అనేక రకాలైన లేపనాలు తెప్పించి వాడి శరీరమంతా రాయించి పద్దెనిమిది రోజులు అక్కడే వచ్చాడు వీడు నాగలోకానికి వెళ్ళడానికి ఎనిమిది రోజులు పట్టింది అక్కడ పద్దెనిమిది రోజులు ఉన్నాడు ఇరవై ఆరు రోజుల తరువాత తిరిగి మళ్ళీ వచ్చాడు ఒకనొక రోజున నిండు సభ తీర్చి ఇప్పుడు భీమసేనుడు మరణించాడు అనే అనుకుంటున్నాడు ఎవరూ దుర్యోధను ఇప్పటికి ఎంత కాలమైంది వాడు నీళ్లల్లో తోసేసి ఇరవై రోజులైంది ఏ కొంచెం వాడికి ఓపిక ఉండి బ్రతికినా ఈ పాటికి ఎప్పుడో వచ్చేవాడు ఆ సముద్రంలో ఉండేటువంటి తిమింగలాలు ఇటువంటివి వాడిని ఎప్పుడో భోజనం చేసి ఉంటాయి కనుక నిష్కంఠకమైనటువంటి రాజ్యాన్ని మనం పొందవచ్చు అనే ఉత్సాహంతో తన వారినందరినీ సభ తీర్చి కూర్చున్నాడు దుర్యోధను ఆ కూర్చున్న సమయంలో ఆ సభలోకి అడుగు పెట్టాడు భీమశీరుడు దుర్యోధనుడికి ఉండుండి ఒక్కసారి గుండాగినంత పనైంది వీడు నిజంగానే వస్తున్నాడా లేదు మనం చంపాం కనుక ప్రేతాత్మగా వస్తున్నాడా ఏమిటి వీడి పరిస్థితి పైగా ఇంత బలంగా ఇంత తేజస్సుతో ఉన్నాడు వీడు ఆ శరీరం మీద రాసినటువంటి లేపనం వల్ల కానీ అతడు సేవించినటువంటి ఎనిమిది బాణల నిండా ఉండేటువంటి రసంచేత కానీ అనేక రకాలుగా అతడు దివ్యమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఇంత దివ్యమైనటువంటి స్థితి వీడికి ఎట్లా వచ్చింది ఇంత తేజస్సు ఎలా వచ్చింది ఆశ్చర్యంగా ఉన్నది వ్యాసభగవానుడు చెబుతాడు ఓ ఎలుక ఆయిల్లు ఆయిల్లు తిరిగి మేము తీసేసి ఓ ఎలుక ఆయిల్లు ఆయిల్లు తిరిగి సిద్ధ చివరికి ఓ పామును పట్టేవాడి ఇంట్లో విదూరింది జాగ్రత్తగా వింటున్నారు కదండి తినటానికి ఏదైనా దొరుకుతుందని మొత్తం వెతికితే ఓ బుట్ట కనబడింది ఈ బుట్టలో ఏదో తినేది ఉన్నది అనుకుని కష్టపడి ఆ బుట్టకు పెద్ద రంధ్రం చేసి దాంట్లో చూడండి ఆ బుట్టలో ఎవరున్నారు పాము ఉన్నారు అర్థమైందండి ఆ పాము దూరిన వెంటనే ఆ ఎలుక దూరిన వెంటనే పాము ఏం చేసింది దాన్ని పట్టుకున్నది తాంబూలం వేసింది ఈ ఎలుక చేసిన పని వల్ల ఎలుక ప్రాణాలు పోయినాయి రెండవది పాముకి కూడా ఉపకారమే జరిగింది కానీ అపకారం జరగల ఎందువల్ల ఇప్పటిదాకా పుట్టలో ఉన్నది కదా అది ఇప్పుడు అది రంధ్రం చేసింది కనుక రంధ్రంలో నుంచి బయటికి వెళ్ళిపోయేటువంటి అవకాశం కూడా వచ్చింది ఆ ఎలుక చేసిన పని వల్ల తనంతట తానే కష్టాన్ని కొని తెచ్చుకొని శత్రువైనటువంటి పాము బయటకు వెళ్ళిపోవడానికి మార్గాన్ని చూపించింది అలాగే సుయోధనులు చేసినటువంటి పని వల్ల భీమసేను దివ్యమైనటువంటి తత్వం లభించింది శరీర దార్ఢ్యం లభించింది మానసిక బలం కూడా లభించింది నష్టం కలిగింది ఎవరికండి దుర్యోధనుకే నష్టం కలిగింది వాడిని ఆ పని చేయకుండా ఉన్నట్టుంటే ఈ ఎనిమిది వేల ఏనుగుల బలం వాడికి వచ్చేది కాదు కాదా మీకు వినపడుతోందా అండి రైట్ స్వామివారు మీకు వినపడుతోందా కానుక తనంతట తానుగా వాడిని సముద్రంలో పడదోసి లేనిపోని కష్టాన్ని కొని తెచ్చుకున్నాడు దుర్యోధనుడు ఇప్పుడు వాళ్లను అక్షరాభ్యాసం చేయించి ఉపనయనం చేయించి విద్యాభ్యాసానికి పంపాలి ఆనాడు విద్యలు ఎట్లా ఉన్నాయి తస్మాత్ అపరేవ్ ప్రసఖ్య బద్వాష్యతే వుంధరా ఎటువంటి స్థితిలో పాఠశాలలు ఉండేవి అంటే విద్యార్థియే ఉపాధ్యాయుని వద్దకు వెళ్ళాలి అనుసంగమం గమ్యామి గురుణం ఆ శిష్యుడు ఎప్పుడూ కూడా గురువుగారిని అంటిపెట్టుకుని ఉండాలి తప్ప విడిగా ఉండే అవకాశం లేదు ఇదివో ఈ సమయం నుంచి ఈ సమయం దాకా అనుకునేటువంటి అవకాశం లేదు ఏదైనా ఒక శాస్త్రాన్ని నేర్చుకోవడానికి సిద్ధపడితే ఆ శాస్త్రం పరిపూర్ణమయ్యేదాకా ఇంకొక శాస్త్రాన్ని చెప్పేటువంటి అవకాశం లేదు ఇవాటి రోజున ఎట్లా చదువుకుంటున్నాం ఫస్ట్ పీరియడ్ ఇంగ్లీష్ ఫార్టీ ఫైవ్ సెకండ్ పీరియడ్ తెలుగు థర్డ్ పీరియడ్ హిందీ ఫోర్త్ పీరియడ్ మ్యాథమెటిక్స్ అప్పటికి విని విని వాడి బ్రెయిన్ వేడెక్కుంటుంది నాలుగో పీరియడ్లో వాడికి మ్యాథమెటిక్స్ చెబితే ఏమెక్కుతాయి నలభై ఐదు నిమిషాల్లో వీడు ఏం చెబుతాడు ఓ అరగంట సేపు పాఠని చెప్పి కంక్లూషన్కి రావాలి అవునా కదా ఆ ఇంగ్లీష్ పాఠను చెబుతూ ఉంటాడు అది ఆలోచిస్తూ ఉంటాడు విద్యార్థి ఇంతలో బెల్లు కొడుతుంది ఆగమార్థంతో దేవాణం గమనార్థంతో రాక్షసం ఇంకో లెక్చరర్ గారు వస్తారు లేదా టీచర్ వస్తాడు ఆయన మొదలు పెడతాడు ఆయన సబ్జెక్టు ఇప్పటిదాకా వాడు బ్రెయిన్ దేని గురించి ఆలోచిస్తోంది ఇంతకు ముందు జరిగిన దాన్ని గురించి మళ్ళీ వాడు ఈ సబ్జెక్ట్లోకి ఒక అటెన్షన్లోకి రావాలి అంటే ఎంత సమయం పడుతుంది వాడికి వాడు బ్రెయిన్ కనుక మనం ఎటువంటి విద్య చెబుతున్నాము అంటే రెంటికి పనికి రాని రేవడుగా వాడిని తయారు చేస్తున్నామే తప్ప పరిపూర్ణంగా వాడు దేంట్లోనూ పైకి వాస్తవం ఒక డిగ్రీ చదవాలి అంటే ఇవాళ రోజున మూడు సంవత్సరాలు కావాలి పీజీ కావాలంటే రెండు సంవత్సరాలు సమయం కావాలి కానీ ఆనాడు ఒక్క శాస్త్రం చెప్పుకోవడానికే నాలుగైదు సంవత్సరాలు పట్టే అంత నిష్ణాతులుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పేవాళ్ళు ఇంకా విచిత్రమేమయ్యా అన్ని శాస్త్రాలు ఒకళ్ళే బోధించేవాళ్ళు ఈ శాస్త్రానికి ఒకరు ఆ శాస్త్రానికి ఒకరు అలా ఉండేది కాదు అన్ని శాస్త్రాలు బోధించడానికి ఒకరే ఎవరయ్యా వీళ్లకు గురువులు ఉపనయనం అయిపోయిన తరువాత ఈ పాండవులను కౌరవులను మొత్తం నూట మంది ఒక్క దుస్సల ఆ ఆడపిల్ల తప్ప మిగతా వాళ్ళందరికీ ఓ ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేయాలి ఇంకా వేరే పాఠశాల ఎందుకు వీళ్ళందరూ కలిస్తేనే ఓ పాఠశాల సామాన్యమైన స్ట్రెంగ్ నూట ఐదుగురు వీళ్ళందరికీ ఓ ఉపాధ్యాయుడు కావాలి కృపాచార్యుణ్ణి అధ్యాపకుడుగా నియమించి ఆయన దగ్గర ఏర్పాటు చేశారు రాజోచితమైనటువంటి వేదములను అధ్యయనం చేయిస్తున్నాడు కృపాచార్యుడు ఆ వేదములలో ధనుర్వేదం కూడా ఉన్నది ఎవరండి ఈ కృపాచార్యుడు ఇక్కడికి వచ్చాడు ఇక్కడ ఎందుకున్నాడు ఈ కృపాచార్యుడు కావాలి కదా సుమంతుడు అనే పేరు కలిగినటువంటి ఋషీశ్వరుడు ఉన్నాడు ఆ ఋషీశ్వరుడు అరణ్యంలో తపస్సు చేసుకుంటున్నాడు చాలా దివ్యమైనటువంటి తపస్సు ఎవరు ఘోరమైన తపస్సు చేస్తున్నా ఆ తపస్సును చెడగొట్టడానికి ప్రయత్నం చేసేటువంటి మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు ఎవరండి చెప్పండి దేవేంద్ర ఆ దేవేంద్రుడు ఘర్తాక్షి అనే అక్షరసను పంపించాడు ఎంత నేర్చినా ఎంత చూచినా ఎంత వారలైనా కాంతదాసులే ఈ సుమంతుడు అనబడేటువంటి ఈ ఋషేశ్వరుడు ఆ కుతాచి యొక్క సౌందర్యానికి కరిగిపోయాడు కరిగిపోయినటువంటి వాడు ఆమె వల్ల ఇద్దరు పిల్లలను పొందాడండి ఏకకాలంలో ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్ల సద్యోగర్భంలో కలిగారు వాళ్ళిద్దరూ ఆ గుతాచి వాళ్ళిద్దరిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఈ ఋషీశ్వరుడు కూడా వాళ్ళిద్దరినీ ఒక రెల్లు పొతలో పడుకోబెట్టి ఇక్కడ నుండి వెళ్ళిపోయి తాను చేసినటువంటి పనికి కింగుడై భంగమైపోయిందని వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ పిల్లలు ఏమయ్యారండి అనాథలు అయ్యారు అశ్వశ్యవాత ప్రతిశోహత శనుడు తన సైన్యాన్ని వెంట పెట్టుకుని అరణ్యానికి వెళ్ళిన సందర్భంలో ఈ రెల్లుపొతలో ఏడుస్తున్నటువంటి పిల్లల దుఃఖం వినపడింది సేనానాయకుడిని పంపించాడు అక్కడికి ఆ సేనానాయకుడు వెళ్ళి చూస్తే రెల్లు పొతలో పసిపిల్లలున్నారు వాళ్ళ ఇద్దరిని తీసుకొచ్చి శంతను అప్పగించాడు ఆ శంతని యొక్క కృప వల్ల వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు కనుక ఆడపిల్లను కృపి అన్నారు ఇతడిని కృపాచార్యుడు అని పిలిచారు సర్వ అధ్యయనం చేసినటువంటి వాడు అతడు బ్రాహ్మణుడా క్షత్రియుడా ఆలోచన చేయలేదు కారణం చేత బ్రాహ్మణుడే అయ్యుండవచ్చు అనేటువంటి ఆలోచనతో కృపాచార్య అని పేరు పెట్టారు ఆ శంత దగ్గరే పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు అప్పటి నుంచి ఎక్కడ ఉన్నారంటే ఈ రాజ్యంలోనే ఉన్నారు అంత విద్యావంతుడైనటువంటి ఆ కృపాచార్యుణ్ణి ఉపాధ్యాయుడుగా ఏర్పాటు చేశారు ఆ కృపాచార్యుని దగ్గర చాలా గొప్పగా అధ్యయనం చేస్తున్నారు ఇటు పాండవులు ఇటు కౌరవులు వీరందరిలో కూడా గొప్ప మేధస్సు కలిగిన వాడు కుశాగ్రబుద్ధి ఎవరయ్యా అంటే సహదేవ అన్నారు ఈ ఐదుగురు అన్నదమ్ముల్లో కూడా కౌరవుల్లో ఉన్న వంద మందిలో కూడా లెక్క వేస్తే కుశాగ్రబుద్ధయ చెప్పినది చెప్పినట్టుగా వెంటనే స్వీకరించగలిగిన వాడు ఎవరయ్యా అంటే సహదేవ అంత గొప్ప మేధస్సు కలిగిన వాడు సహదేవుడు అయితే ద్రోణాచార్యుడు అని ఉన్నాడండి ఇప్పుడు కృపాచార్యుని యొక్క జన్మ చెప్పుకున్నాం మనం ద్రోణాచార్యుని యొక్క జననము కూడా అంతేనండి ృపాచార్యుడు అయోనిజుడా లేదు జరాయుజుడా ఇప్పుడు చెప్పండి విన్నారుగా ఇప్పటిదాకా అయోనిజుడు తల్లి గర్భం నుండి పుట్టినవాడు కాదు అప్పటికప్పుడు సత్యోగర్భంలో పుట్టినటువంటి వాడు అయోనిజుడు దివ్యమైనటువంటి దేహకాంతి కలిగిన వాడు అలాగే భరద్వాజుల వారు కూడా తపస్సు చేస్తున్నారు ఆ భరద్వాజుల వారి వద్ద కూడా దేవేంద్రుడు పంపించాడు ఆ సౌందర్యాన్ని చూచినటువంటి భరద్వాజుల వారు ఆమె దాకా వెళ్ళలేదు కానీ రేతస్సు స్ఖలించగా యాగశాలలో ఉండేటువంటి ద్రోణమునందు ఉంచారు రేతస్సులు మహానుభావుల యొక్క శక్తి వృధా కాకూడదని అందుకనే పెద్దవాళ్ళు అనుభవం అంటూ ఉంటారు ఎందుకున అనవసరంగా శ్రమ పడతావు శ్రమపడుట అంటే అర్థం ఏమిటండి శక్తిని వినియోగించుట ఆ శక్తి ఎప్పుడు కూడా వృధా కాకూడదు అందున తపస్సులైనటువంటి వాళ్ళ యొక్క దివ్యమైనటువంటి తత్వం వృధా అవ్వడానికి వేరలేదు ఆ ద్రోణమునందు ఉంచి ఆయన తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు యాగశాలలో ఉంది ద్రోణం ద్రోణము అంటే ఏమిటి దొప్ప కాదండి ఆహుతి ఇవ్వడానికి పెట్టుకునేటువంటి చెక్కతో చేసినటువంటిది ఆజ్య పాత్ర అంటారు నెయ్యి పోసుకునేటువంటిది చెక్కతో చేసి ఉండాలి కానీ ఇత్తడి దాంతో ఉండకర్ల చెక్కతోనే చేయాలి ఇప్పుడు మనం చెక్కతో చేయిస్తే తీరా యాగశాల దగ్గర పెడితే ఆ అగ్నిహోత్రం బాగా పైకొస్తే దీన్ని కూడా అంటుకుంటే అందులో నేతితో తడిసి ఉంటుంది కదా ఏమవుతుందో అని భయం చేత మనం ఏం చేస్తున్నామంటే ఇత్తడి చిప్పో లేకపోతే ఇత్తడి గిన్నె పెట్టుకుంటున్నాం కానీ అప్పట్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళయ్య అంటే చెక్కతో చేసినటువంటిది దాన్ని ద్రోణి అంటారు ఆ ద్రోణమునందు ఉంచాడు ఈ రేతస్సును తెల్లవారు వచ్చేటప్పటికీ ఆ ద్రోణము క్రిందపడి అక్కడ పిల్లవాడు ఉన్నాడు తన ఆశ్రమానికి వెళ్ళాడు తెల్లవారు వచ్చాడు భరత్ బాదులవారు అంతే ఆ ద్రోణము దగ్గర పడి ఉన్నాడు పిల్లవాడు అరేతన్స్సును ద్రోణములో పట్టడం చేత కలిగిన వాడు వాడికి ద్రోణుడు అని పేరు పెట్టారు ఈ ద్రోణుడు కూడా అయోనిజుడే కాని తల్లి గర్భం నుంచి వచ్చినవాడు కాదు ఆనాడు పుట్టినటువంటి వాళ్ళు అంతకన్నా ముందు కృతయుగంలో కూడా కుడి భుజం నుంచి ఒకడు పుట్టాడు యదమ భుజం నుంచి ఒకడు పుట్టాడు హృదయం నుంచి ఒకడు పుట్టాడు తొడల నుంచి ఒకడు పుట్టాడు పాదముల నుంచి ఒకడు పుట్టాడు ఆ బ్రహ్మదేవునకు ఇరవై మంది ప్రజాపతులు వాళ్ళందరూ కూడా ఎలా పుట్టిన వాళ్ళు అంటే ఆ బ్రహ్మదేవుని యొక్క శరీరం నుండి ఉద్భవించిన వాళ్ళే తప్ప తల్లి గర్భం నుండి పుట్టిన వాళ్ళు ఎవరు అలాగే ఇక్కడ ద్రోణాచార్యుడు కూడా ద్రోణిలో ఉద్భవించడం చేత ఆయనకు ద్రోణుడు అని పేర్వచ్చు పెరిగి పెద్దవాడయ్యాడు న్యాయంగా ఎవరి పుత్రుడు ద్రోణాచార్యుడు ఎవరి పుత్రుడని చెప్పాలండి భరద్వాజుని యొక్క పుత్రుడు భరద్వాజ వంశంలో పుట్టినటువంటి వాడు అటువంటి వారు చాలా ధర్మంగా నీతిగా అరక్తమైన జీవితాన్ని గడుపుతున్నారు భరద్వాజుల వారు పిలిచి నీవు వివాహం చేసుకోవాలయ్యా అని చెప్పారు న్యాయంగా ఈ ద్రోణుడు ప్రతియుక్త పరోప సేవ పాపిస్తాం నచ్చ కుర్యాం ఆయనకు వివాహం చేసుకోవడమేమి ఈప్సితం కాదు ఎవరికీ ద్రోణాచార్యులు కానీ తండ్రి చెప్పిన కారణం చేత వివాహం చేసుకున్నాడు ఎవరిని వివాహం చేసుకున్నాడు అంటే కృపాచార్యుని చెల్లెలైన కృపిని వివాహం చేసుకున్నాడు వారిద్దరికీ కలిపి ఓ కొడుకు పుట్టాడు వాడికి అశ్వత్మా అని పేరు పెట్టారు వీడు మాత్రం తల్లి గర్భం నుంచి వచ్చిన వాడే ఎవరు అశ్వత్థామ పుట్టినప్పుడే వాడు అశ్వత్థామ ఇవ్వబారోయం తస్మాన్ నామ్నా భవిష్యత్ వాడు పుట్టినప్పుడే గుర్రము ఎట్లా సకిలిస్తుందో అట్లా ఏడ్చేటవాడు ఆ కారణం చేత వాడికి అశ్వత్థామా అని పేరు పెట్టారు పసివాడు వాడు ఆ పసితనం కూడా పోయి కొంచెం పెరిగాడు తోటి పిల్లలతో ఆడుకుంటున్నాడు ఎంతటి దరిద్రమంటే కలిగినంతలో తినడమే తప్ప యాచన దైన్యమును పొందలేదు ద్రోణాచార్యుడు ఎవరి ఇంటికి వెళ్ళి యాచించలేదటండి కారణమేమి యాచించితే చేయి ఎక్కడికి పెడుతుందండి చెయ్యి ఎక్కడుంటుంది యాచించేవాడు చెయ్యి బలిచక్రవర్తి చెప్పాడు ఆదిం శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీంబుపై పాదాప్తంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూతన మర్యాద చెందు కరంబు క్రింద గుట మీద నా కరంబుంట మేల్గాదే రాజ్యముల్ గీత్యముల్ సతమే కాయంబు నా ఈ శరీరం ఉంటుందా ఈ రాజ్యాలు ఉంటాయా ఏముంటాయ్యా అన్నిటికీ అధికారి అయినటువంటి ఆ భగవంతుని చెయ్యి కింద ఉంటుంది నా చెయ్యి పైన ఉంటుంది ఎప్పుడు దానం చేసేటప్పుడు అంకటి నారాయణుని చెయ్యి కూడా కిందికి వెళ్ళింది అంటే ఆయన బృతవంతడానికి వచ్చినట్టే కదండి కనుక యాచించడం అనేటువంటిది సరి అయినటువంటి విధానం కాదు అందుకని ఎవరిని అడగకూడదు కలిగినంతలో దొరికినంతలో తినాలి ఆ విధమైనటువంటి ఆలోచనతో బ్రతుకుతున్నాడా ఒకనొక సమయంలో ఏమైందితే క్షీరం నిశంకరేతం ఏ తద్కాయం బృందాయ గలిసి ఆడుకోవడానికి వెళ్ళాడు అశ్వత్థాం ఆడుకోవడానికి వెళ్ళిన సందర్భంలో ఆ పిల్లలంతా పాలు తాగుతున్నారు వాడికి కూడా పాలు తాగాలి అనిపించింది ఇంటికి వచ్చి అమ్మని అడిగాడు ఎవరిస్తారు పాలు ఎక్కడి నుంచి తీసుకువస్తుందావిడా ఎవరిని యాచించాలి యాచించడానికి వెడితే తన భర్త అంగీకరిస్తాడా అటువంటి స్థితిలో బియ్యపు పిండితో నీళ్లు కలిపి తెల్లగా పాలవలే చేసి దాంట్లో ఇంత బెల్లం వేసి నూరి ఇదిగో పాలు తాగరా అన్నదారు ఇవి నిజంగా పాలు అనుకుని వాడు ఆ స్నేహితుల దగ్గరికి వెళ్ళి నేను కూడా పాలు తాగుతున్నాను అన్నాడు వాళ్ళు బాగా పరిశీలనగా చూచి ఇవి పాలు కావురా మీ అమ్మ మోసం చేసిందిరా పిండి పాలు అన్నాడు ఇవాళ మనం అందరం తాగే పాలు ఏం పాలండి పిండిపాలే తాగుతున్నావా లేదా వాడు ఆ ప్యాకెట్లలో ఏ పాలు తీసుకొస్తున్నాడు మనకేం తెలుసు వాడు ఇస్తున్నాడు కాకపోతే ఉండలేం కనుక తెల్లారేటప్పుడు కాఫీ పడకపోతే తలనొప్పి వచ్చేవాళ్ళు ఎంతమందు లేచిన వెంటనే అవునండి భాగవతం చెప్పడానికి కాగజ్ నగరకు వెళ్ళా పారాయణ చేయడానికి ధర్మపురి నుంచి వచ్చాడు బ్రాహ్మడు నాలుగున్నరకు లేవంగానే కిందికి వెళ్ళేవాడు లేస్తూనే నాలుగున్నరకి ఇప్పుడే పెడుతున్నారు వాళ్ళు లేస్తారో లేవలేరు లేవలేదు ఆ పిలిచిన వాళ్ళు అంటే లేచినా లేకపోయినా నేను లేపుతాను శర్మగారు టీ తాగకపోతే నేను ఏ పని చేయలేను పారాయణ చెయ్యాలి అంటే టీ తాగాల్సిందే తెల్లారేటప్పటికీ పడాలి మొహం కూడా కడుక్కోకుండా ఎందుకని అది తాకపోతే ఏ పని చేయలేడు శరీరం దానికట్ల అలవా అడుపుని కనుక ఏ పాలైతే మొత్తానికి తల్లిచ్చింది ఇవి పిండి పాలు అని ఎగతాళి చేశారు ఎప్పుడైతే ఎగతాళి చేశారు అవమానపడినటువంటి అశ్వత్థామ ఇంటికి వచ్చాడు అన్నం పెట్టినా తినలేదు ఏమడిగినా మాట్లాడలేదు దగ్గరకు పిలిచినా వెళ్ళలేదు మారాన్ చేశాడు ఈ పరిస్థితిని చూచి కిన్నుడయ్యాడు ద్రోణాచార్యుడు ఈ ద్రోణాచార్యుడు చదువుకునే రోజుల్లో అక్కడే చదువుకున్నాడు ఎవడయ్యా అంటే ద్రుపద మహారాజు ఎవరండి ద్రుపదుడు పాంచాల దేశాన్ని పరిపాలించినటువంటి రాజు కిందముడు అనే పేర్లు కలిగినటువంటి రాజు యొక్క కొడుకు ఈ ద్రుపదు ఆ రాజు ఈ ద్రుపదు కూడా భరద్వాజుల వాడి దగ్గరికి పంపించాడు విద్యాభ్యాసాన్ని అప్పటికి ఈ ద్రోణుడు చిన్నపిల్లవాడు ఆ ద్రోణుడు ద్రుపదుడు ఇద్దరూ కూడా చాలా దగ్గర స్నేహం ఏరా అంటే ఊరే అనుకునేటువంటి స్నేహం ఆ స్నేహపు తీయదనంలో ఒక రోజున నేను తిరిగి వెళ్ళిన తర్వాత మా నాన్న తరువాత రాజ్యం వస్తుందిరా ఆ రాజ్యంలో సగ భాగం నీదేరా అని ద్రోణాచార్యుడితో అన్నాడు ఇప్పుడు ద్రోణాచార్యుడికి ఆ ద్రుపదుడు చెప్పిన మాట గుర్తుకొచ్చింది అక్కడికి కనుక వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఏదో ఒకటి మనకు లభిస్తుంది మనం ఏదీ అడగక్కర్లేదు ఏమిటి ఏమడగాలి ఒక్క ఆవుని ఇవ్వవయ్యా చాలు అని అడుగుదాం ఆ ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు రాజు అయ్యాడు కదా రాజ్యంలో నీకు భాగం వస్తుంది అని చెప్పాడు కేవలం వెళ్ళి ఒక ఆవుని అడుగుదాం ఆవుని కనుక తెచ్చుకున్నట్టయితే రోజు పాలు పెట్టుకునే పసివాడికి పాలు ఇవ్వవచ్చు వాడిని ఏడిపించకుండా సరిపోతుంది కదా అని ఊహించి తన భార్యను తన పిల్లవాడిని కూడా వెంటబెట్టుకుని అక్కడికి వెళితే వాడేదో గౌరవించి ఆలింగనం చేసుకుని లోపలికి పిలిచి ఎంతో మర్యాద చేస్తాడు నా యొక్క గొప్పతనం నా భార్య కూడా చూస్తుంది అనే ఉద్దేశంతో భ్రమపడిన ద్రోణాచార్యుడు కుటుంబంతో సహా వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు దృపథుని వద్దకు వినపడుతోంది శుభం ఎక్కడికి వెళ్ళాడండి ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్ళాడు ఎప్పుడైతే ద్రుపదుని వద్దకు వెళ్ళాడో ఎవరు మీరు అది ప్రశ్న వేసింది ద్రుపదు ధన మెచ్చిన మత మెచ్చురు ఎవరు మీరు అన్నారు ఎప్పుడైతే అన్నాడో నేను ద్రోణిని చిన్నప్పుడు మనమిద్దరం కలిసి చదువుకున్నాం స్నేహంగా ఉన్నాం నీవు నా అనుంగు స్నేహితుడు కనుక నీ వద్దకు ఒక్క గోవుని యాచించడానికి వచ్చిన యాచకుణ్ణి నేను ఉన్న విషయాన్ని చెప్పేశాడు ద్రోణాచార్యుడు కారణం ఏమంటే బ్రాహ్మణుడు ఆనాటి బ్రాహ్మణుడు ఆ కారణం చేత ఒక్క గోవుని యాచించడానికి బయట ఉన్న వాళ్ళ ఎవరి దగ్గర యాచించలేక నీవు నాకు ఆత్మీయమైనటువంటి స్నేహితుడవు కనుక నిన్ను యాచించడం కోసం వచ్చాను ద్రుపద మహారాజ్ ఏమన్నాడండి సఖా విద్వాన్ సఖాశ సఖి పూర్వం కిమిష్యతే ఒక పురుషుడు ఒక క్లీపునితో స్నేహం చెయ్యడు ఒక ధనము కలిగిన వాడు ధనము లేని వాడితో స్నేహం చేయడు ఒక సూర్యుడైనటువంటి వాడు ప్రతాపవంతుడైనటువంటి స్నేహం చేయడు నేను క్షత్రియ వంశ సంజాతుడనైనటువంటి ద్రుపద మహారాజు రాజ్యాధికారం కలిగిన వాణ్ణి కేవలం బ్రాహ్మణుడవై యజన యాచన అధ్యయన అధ్యాపన దాన ప్రతిగ్రహణములు మాత్రమే లక్షణములుగా కలిగిన ఒక బ్రాహ్మణునితో నాకు స్నేహమా ఎట్లా మాట్లాడాడండి అసలు న్యాయంగా వాస్తవంగా స్నేహం ఉన్నదా లేదా చెప్పండి వాళ్ళిద్దరికీ స్నేహం ఉందా లేదా ఖచ్చితంగా ఉన్నది కానీ ఇప్పుడు ఆ స్నేహాన్ని మరిచిపోయాడు పరిపూర్ణంగా మరిచిపోయాడు మరిచిపోతే మరిచిపోయాడు నాకు గుర్తు లేదయ్యా ఎప్పుడో చిన్నప్పుడు కదా ఏమనుకో మాకు అంటే అది వేరే విషయం అలా అనలేదు ఎంత మాట అన్నాడు అండి ఒక క్లీపుడితో ఒక పురుషుడైన వాడు స్నేహం చేయడు ఒక ధనహీనునితో ఒక ధనవంతుడు స్నేహం చేయడు ఒక భీరువుతో ఓ పరాక్రమవంతుడు స్నేహం చేయడు ఇవి రెండు పొసగని విషయాలు బ్రాహ్మణుడవై కేవలం ఆరు లక్షణాలు కలిగినటువంటి నీతో రాజ్యలక్ష్మిని అధిష్ఠించినటువంటి నేను స్నేహం చేశానా ఎవరు చెప్పారు ఇతన్ని బంధించి బయటకు పంపండి అంతగా నీవు కనుక కోరుకున్నట్లయితే భార్యను నీ పిల్లవాడిని కూడా వెంటబెట్టుకొచ్చావు కనుక నీవు ఎంత దీనమైన అవస్థలో ఉన్నావో నాకు అర్థం ఉంటుంది ఈ పూటకు భోజనం పెట్టిస్తా భోజనం చేసి నీ దోహన్ నువ్వు వెళ్ళు లేదా నా పరిచారకులు నిన్ను బయటకు గెంటెదరు ఇది ద్రుపదుడు మాట్లాడినటువంటి మాట ఎంత గొప్ప ఏకరాత్రంతుతే బ్రహ్మణ్ కామం దాస్యామి భోజనం బ్రహ్మణ్ ఓ బ్రాహ్మణుడా ద్రోణాచార్య అని కూడా పిలవలేదండి స్నేహితుడు కదా అని ద్రోణుడా అని కూడా పిలవలేడు ఓ బ్రాహ్మణుడా ఏకం రాత్రంతుతే ఈ ఒక్క రాత్రికి మాత్రం కామం నీవు కోరుకున్నట్లయితే దాస్యామి భోజనం భోజనం పెట్టిస్తానయ్యా తినివెళ్ళు అని చెప్పారు అభిమాన ధనుడైనటువంటి ద్రోణాచార్యునకు దుఃఖం కలిగింది పైగా ఇంత అవమానం ఎవరి ఎదురుకుండా కలిగిందండి వాడు ఒక్కడూ వచ్చినట్టుండే అది వేరే విషయం ప్రక్కనే భార్య ఉన్నది ఒకవేళ కొడుకు ఉన్న వాడు తెలుసుకునే స్థితిలో లేడు పసివాడు తన భార్య ముందు తనకు ఇంత అవమానం జరిగితే తలదించుకున్నటువంటి ద్రోణాచార్యుడు మహారాజా చాలా సంతోషం గతాన్ని మరిచిపోవడమే కాక క్షత్రియ వంశ సంజాతులై భూసురులైనటువంటి బ్రాహ్మణులను తూలనాడావు ఏం చేశాడండి బ్రాహ్మణుని ఏమన్నారు భూసురులు అని చెప్పారు భూసురులు అంటే భూమి మీద సంచరించేటువంటి దేవతలు అని అర్థం ఎవరా దేవతలు అంటే బ్రాహ్మణులు ఎందువల్ల వాళ్ళు భూసురులయ్యారయ్యా నిత్యము బ్రహ్మ ఎందు చరిస్తారు కనుక ఏమండి నేను చాలా అదృష్టవంతుణ్ణి అని అనుకుంటున్నా ఎంత సంపాదించాను అనేది లెక్క కాదు ఒక్కరోజు ఖాళీతో మొత్తం అంతా తిరుగుతూ ఉంటే రోజు భగవంతుణ్ణి గురించి చెప్పే అవకాశం వస్తుందా చెప్పండి వస్తుందారు ప్రతిరోజు మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం ఒక ధర్మాన్ని గురించి చెప్పుకుంటున్నాం ఒక న్యాయాన్ని గురించి చెప్పుకుంటున్నాం లేదా భగవంతుని గురించి చెప్పుకుంటున్నాం అటువంటి దివ్యమైనటువంటి జన్మనిచ్చావమ్మా చాలా అదృష్టం ఒకవేళ మళ్ళీ జన్మంటూ ఉంటే భారత భాగవతాలు చెప్పేటువంటి జన్మనే ఇవ్వవమ్మా మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారు నిరంతరం భగవత్సేవ అంతకన్నా కావలసిందే ఉంది ఏ విధమైన అటువంటి స్థితిలో ఉంటేవాడు బ్రాహ్మణుడు కేవలం బ్రాహ్మణుని ఇంత పుట్టటంచేత బ్రాహ్మణుడు మాత్రం కాదు అయితే ఏమి చేస్తాం అవమానపడ్డాడు ఇప్పుడు మాట్లాడవలసిందేం లేదు ఒక్కటే మాట చెప్పాడు క్షత్రియ వంశ సంజాతుడవై దూసుడైనటువంటి బ్రాహ్మణుడు కోరి యాచించడానికి నీ వద్దకు వస్తే స్నేహధర్మాన్ని వదిలిపెట్టినా కనీసం వచ్చినవాడు బ్రాహ్మణుడు కదా అనేటువంటి ఆలోచనతో కాక ఈ భరద్వాజ పుత్రుని అవమానించావు కదా ద్రోణాచార్యుణ్ణి అనలేదండి ద్రోణుడు ఎవరి పుత్రుణ్ణి అవమానించావన్నాడు భరద్వాజశూను అవమానం కర్తృవ్యతే వ్యూఢం ప్రతి సిట్టి పరిస్థితుల్లోనూ దీనికి తగినటువంటి శిక్షను నీవు అనుభవిస్తావు ఈ బ్రాహ్మణుని మాట ఊరకే పోదు అన్నాడు వెనక్కి తిరిగాడండి భార్యను వెంట పెట్టుకుని ఎక్కడికి వచ్చాడో తెలుసినా ఆ భగవంతుడు ఎప్పుడు ఏ పరిస్థితిని ఎలా కల్పిస్తాడో తెలియదు ఒకవేళ ఇక్కడ అవమానం కనుక జరగకపోయినట్లయితే బావుమర దగ్గరకు వచ్చేవాడు కాదు ఒక ఆవుని తృపదుడు ఇచ్చాడనుకోండి ఏం చేసేవాడు ఆవుని తీసుకుని ఇంటికి వెళ్ళేవాడు ఆ కొడుకు ఆవు పాలు తాగుతూ ఉండేవాడు వీడి దరిద్రం ఇట్లాగే ఉండేది ఎవరి దరిద్రం ఆ ద్రోణుడి దరిద్రం వాడికి ఏదో ఒక దివ్యమైనటువంటి స్థితిని కల్పించడానికి భగవంతుడు ఆ స్థితి కల్పించాలి అంటే ముందు దానికి సంబంధించిన కష్టాన్ని పొందాలి ఎన్నో దెబ్బలు తిని ఎన్నో రాళ్ల చేత గుచ్చబడి ఏదో ఒక స్థితిలో తయారు చేసి ఆ షో కేసులో తగిలించిన తర్వాత కదండి మనం కొనుక్కోటానికి వెళ్ళేది గొలుసు అవునా కాదా బంగారపం ముట్టగా ఉండేదాన్ని మళ్ళీ వేసుకుంటావా వేసుకో అలా తయారు కావడానికి అది ఎన్ని దెబ్బలు తినేదా బంగారం అట్లాగే ద్రోణాచార్యుడు కూడా అవమానపడ్డాడు భరించరాని అవమానం బావమరది ఇంటికి వచ్చాడు ఎవరా బావు మరది అంటే కృపాచార్యుడు కృపాచార్యుని వద్ద అధ్యయనం చేస్తున్నారు ఈ పిల్లలంతా ఒక్కరోజున సాయం సమయంలో దాన్ని క్రీడా సమయం అన్నారు వ్యాసుల సాయం సమయం అని చెప్పాల కృపస్యానుమతే బ్రహ్మణ్యా క్రీడా సమయే కందుకాయా క్రీడంతి ఆ పిల్లలందరూ కూడా బంతి ఆట ఆడుతున్నారు ఆ బంతి ఆ భీమసేనుడి చేత తన్నబడింది మామూలు వాడెవడైనా తంతే ఏమండి వాడి పేరు చెబితేనే నవ్వు వస్తుంది ఎందుకంటే వాడికి వృకోతరుడు అని పేరండి సర్వసాధారణంగా వృకోతరుడు అంటే ఏమని చెబుతారండి అర్థం చెప్పండి వృకోతరుడు అంటే అర్థం ఏంటి పొరపాటు పొరపాటు తోడేలు వంటి పొట్ట కలిగిన వాడు లేదా తాబేలు వంటి పొట్ట కలిగిన ఏదో చెబుతారు వృకము అంటే బొటన వేలు అని అర్థం అండి వృకము అంటే ఈ వేలు బొటన వేలుని ఏమంటారు బృకము సర్వసాధారణంగా లోకంలో ఉండే వాళ్ళందరికీ లోపల జఠర అని పోతుంది దానివల్లనే మనకు అందరికీ ఆకలి అవుతుంది కదా ఆ జతరాత్రి మనకి ఎంత ఉంటుంది లోపల వడ్లగింజ పైన మొన ఎంత ఉంటుందో అంత ఉంటుంది అంత ఉంటేనే రోజుకి ఎన్ని కంచాలు ఈ కంచాల సంగతి తీసేసి మళ్ళీ పొద్దున పూట ఉపాహారం సాయంకాలం పూట స్నాక్స్ దాన్ని తెలుగులో ఏమంటారు అది ఉపాహారం అల్పాహారం అనేక రకాలు ఈ మధ్యలో దొరికితే ఓ జామ పండు ఓ యాపిల్ పండు ఏదో ఒకటి ఆ లోపల వేస్తూనే ఉన్నాం అవునా కాదా ఇన్ని తింటున్నాం జఠరాగ్ని ఎంత ఉన్నదండి మనకు వడ్లగింజ పైన మొనా అంత ఉన్నది భీమసేనునకు ఈ బొట్టనవేలు ఎంత ఉంటుందో అంత జఠరాగ్ని ఉన్నది వాడు ఇక ఎంత తినాలో ఊహించడు మృకము అంత జఠరాగ్ని కలిగిన వాడు కనుక మృకోదరుడు అని పేరు అంతే తప్ప తోడేలు వంటి పొట్ట కలిగిన వాడు అని కాదు బండెడు అన్నం పెట్టిన వాడికి ఏదో కొద్దిగా చిన్నట్టుంటుంది అవునండి చల్లపల్లిలో ఆ రాజాగారి కోటకు పొద్దున్నే మా అక్కయ్యలు ఆ ధనుర్మాసంలో అవేమి పెడతారు చూడండి ముగ్గులో పెడతారు గొబ్బెమ్మలు అక్కడ గోశాల ఉండేది ఆ గొబ్బెమ్మలకు గోశెమ్మలు పెట్టడం కోసం గోశాలకు వెళ్ళి ఆవు పెడతాయి రాజాగారి కోటకు వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళం వెళ్ళారు పొద్దుల్ని అవి తీసుకొస్తే ఇదిగో ఇది పెడతా అని మమ్మల్ని ఊరించేవాళ్ళు చిన్నపిల్లలను తెలియక అవి తినటం కోసం వెళ్ళేవాళ్ళం ఏమండి ఇంతేనా మళ్ళీ చదిన్నాం ఇన్ని రకాలుగా తిని పెరిగాం వాడు ఎట్లా తినాలండి బొట్టను వేలంతా జఠరాక్ని ఉంటే ఎంత తింటే వాడికి సరిపోతుంది కాస్త కూస్తా సరిపోతుందా కనుకనే గృకోదరుడు ఆ భీమసేనుడు తన్నాడు ఈ బంతిని అది కనపడకుండా పోయింది ఎక్కడ కనపడకుండా పోయింది వాడెవడో ఆ బంతిని ఓ బ్యాటు తీసుకుని కొడితేనే బౌండరీస్ దాటి అవతలకు పెడితే సిక్సర్ అని మొత్తం గ్యాలరీలో కూర్చున్న వాళ్ళంతా ఎగిరి గంతులు వేస్తున్నారే భీమసేనుడు చేసిన బంతి కనబడలేదట ఏమైందయ్యా అని చూస్తే మూడు కిలోమీటర్ల అవతల ఉన్న నూతిలో పడింది నూతిలో పడిందండి అది ఇప్పుడు దాన్ని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళారా బాధలో పడిందన్న సంగతి తెలిసింది ఎట్లా తీయాలి దాని చుట్టూ తిరుగుతున్నారు కృపాచార్యుడిని పిలిచి వచ్చారు కృపాచార్యునితో పాటు ద్రోణుడు కూడా వచ్చాడండి ఆ ద్రోణుడు వచ్చి ఆ బంతిని చూసి అంటున్నాడు ఏమని అహోవో దిగ్బలం క్షత్రం ృతం భరతా ఏత భరత వంశంలో పుట్టారు క్షత్రియ వంశ సంజాతులు ఇప్పటిదాకా కృపాచార్యుని వద్ద అనేక విద్యలు అధ్యయనం చేశారు లోపల ఉన్న పంతిని తీయలేరా అని అడిగి అడుగుతున్నాచార్యు దీంట్లో రెండు ధ్వనులు కనబడుతున్నాయి కృపాచార్యుడు ఇప్పటిదాకా మీకు నేర్పింది ఇదేనా అని మొట్టమొదటి ధ్వని రెండవది మీరు నేర్చుకోగలిగింది ఇంతేనా రెండు అవమానకరమైనవే ఎవరికి ఈ పాండవులకు కౌరు వాళ్ళు అవమానంగా భావించలే పిల్లలుగా వాళ్ళు కూడా ఎట్లా వస్తుంది మా గురువుగారు అయితే మాత్రం ఎలా తీస్తారు బావిలో పడిందని ఎవరైనా దిగితే తప్ప ఆ బంతిని తీసేటువంటి అవకాశం లేదు ఎవరు దిగుతారు దుర్యోధనుడు వెంటనే చెప్పాడు భీమశేనుడిని దింపుదామని ఎందుకంటే వాడు ఎప్పుడు దిగుతాడా వాడు ఎప్పుడు ప్రాణాలు పోతాయా అని ఎదురు చూస్తున్నవాడు వీడొక్కడే వెంటనే వాడిని దింపుదామన్నాడు నేను దింపితే నీళ్లు పైకి వస్తాయి బంతి వస్తుంది నేను ఎక్కడి నుంచి వస్తాను నేను దిగుతా నేను లోపలికి దిగేటప్పటికి నీళ్లు పైకి వస్తాయి మీరు బంతి తీసుకోవచ్చు అదేదో కాకి కుండలో రాళ్ళు వేస్తే నీళ్లు పైకి వచ్చినట్టు కానీ అప్పుడు నేనేం చేయాలి పైకి రావాలంటే ద్రోణాచార్యుడు చెప్పాడండి ఆ బంతిని తీసిస్తా నాకేమిస్తారు అని అడిగాడండి నన్ను గురువుగా మీరు స్వీకరిస్తారా అని కూడా అడిగాడు ఎవరు అడిగింది ద్రోణాచార్యుడు అప్పటికే ఆలోచన చేశాడు ఇంతమంది పిల్లలు ఇక్కడున్నారు ఈ ఆస్థానంలో వీళ్లకు విద్య చెప్పడానికి కనుక నేను చేరినట్లయితే నా జీవితం హాయిగా సాగిపోతుంది అనేటువంటి ఆలోచన చేశాడు గొప్పచార్యుడి గతి ఏం కావాలి అని ఆలోచించలేదు ద్రోణాచార్యుడు కూడా తన పావమరది కదా అయినప్పటికీ తన యొక్క క్షేమాన్ని మాత్రమే ఆలోచించాడు కానీ ఇత పూర్వమే ఉన్నటువంటి భావమరదిని గురించి ఆలోచించాల అటువంటి స్థితిలో మీరు నాకేమిస్తారయ్యా నేను బంతి తీసిస్తాను దిగకుండా బంతినే కాదు మీ చేతికి ఉన్న ఉంగరాన్ని అందులో వేసిన ఆ ఉంగరాన్ని కూడా తీసి ఇస్తాను మీరు నన్ను గురువుగా స్వీకరిస్తారా వీళ్ళందరికన్నా పెద్దవాడు ఎవరు చెప్పండి నూట ఐదు మందిలో పెద్దవాడు ఎవరు ధర్మరాజు కనుక ధర్మరాజు సమాధానం చెప్పాడండి ఎంత గొప్పగా సమాధానం చెప్పాడంటే నాకైతే పరమానందం కలిగిందో చదువుతుంది కృపస్యానుమత బ్రహ్మం దీక్ష మాశ్వతీం అన్నారు అయ్యా బ్రాహ్మణోత్తమ శాశ్వతమైనటువంటి భిక్ష మీకు దొరకాలి అంటే కృపస్యానుమతి మా గురువు గారి అనుమతి తీసుకోండి మాకేం అభ్యంతరం లేదు ఎంత గొప్ప మాట మాట్లాడాడండి ఆ కృపాచార్యుడు ఎంతవరకు చదువుకున్నాడు ద్రోణాచార్యునికన్నా ఎంత విలువ ఉన్నాడు ఎంత విద్య వచ్చింది అనేది తీసి పక్కన పెట్టి ప్రధానమైనటువంటి గురువుకి ఎంత విలువ ఇవ్వాలో అంత విలువ ఇచ్చాడు అది ధర్మరాజు యొక్క క్వాలిటీ కృపస్యానుమతి శాశ్వతీ భిక్షం దాదాపు మీరు కృపాచార్యుని యొక్క అనుమతి కనుక తీసుకున్నట్లయితే శాశ్వతమైనటువంటి భిక్ష అక్కడికి వచ్చాడు కృపాచార్యుడు అదే సందర్భంలో వచ్చినటువంటి కృపాచార్యుడు ఎంత గొప్ప మాట నాడు అంటే అనుమతిం ద్వ కరుణాష్ి అద్వితీయం రాజ్యం చేదం స రాష్ట్రగన్వ్వమే పరమో రాజం సర్వే కురవస్తవ రాజకుమారుల నేను ఇక్కడ ఉండేటువంటి గురువు అనబడేటువంటి స్థానం ఉన్నదే అది చెల్లింపబడేది కాదు కారణం ఏమంటే ఈ ధృతరాష్ట్రుడు ఈ పాండురాజు ఈ ధర్మరాజాదులైన మీరు ఆ దుర్యోధనాధులైన కౌరవులు వీళ్ళందరూ పుట్టకముందే భీష్ముని కన్నా ముందు నేను ఈ రాజ్యంలో ఉన్నాను ఇప్పటివాణ్ణి కాదు ఒకవేళ ఇప్పుడు మీరు నన్ను గురువుగా అంగీకరించక వదిలేసినా నేను బ్రతకలేకపోవటం అనేటువంటిది లేదు కనుక మీరు ద్రోణాచార్యుని గురువుగా స్వీకరించవచ్చు నాకేమీ అభ్యంతరం లేదు మా గురువు గారికి అభ్యంతరం లేదు కనుక వారి తరువాత గురువుగా మిమ్మల్ని స్వీకరిస్తాను మా తాతగారిని పిలిపించి అడుగుతాం ఆయన్ని ఒప్పిస్తాం ఆ బంతిని తీసివ్వండి ఒక్క బంతినే కాదు ఉంగరాన్ని కూడా తీసిస్తాను ఉంగరం అందులో పడేయమన్నాడు దుర్యోధనుడైతే తట పటాయించాడు ధర్మరాజు తీసి అందులో వేశాడు అయితే ఇక్కడ మళ్ళీ పుహనా పండితుడు ధర్మరాజుకి ఉంగరం ఎక్కడి నుంచి వచ్చింది అని అడగవచ్చు ఎందుకంటే తండ్రి లేడు ధృతరాష్ట్రుడు ఏమైనా చేయించి వీళ్ళకు తొడిగాడా తొడగడు ఒకవేళ తొడిగినా దుర్యోధనుడికి తొడుగుతాడు కానీ వీళ్ళకి ఇవ్వడు అటువంటి పరిస్థితుల్లో వీడికి ఎక్కడొచ్చింది అని అయితే మనకు వైదిక సంప్రదాయం ఉన్నది ఉపనయనానికి భటువు అని ఓటి పెడతారు అవునా కాదండి గర్భవలే ఉన్నటువంటి ఒక బంగారపు చుట్టూ వాడి వేలికి తొలుగుతారు కారణం ఏమంటే ఆచమనం చెయ్యాలి అన్న ఓ బ్రహ్మచారి కానీ ఓ గృహస్థు కానీ వానప్రస్తులకి సన్యాసికి ఆ నియమాలు లేవు ఆచమనం చెయ్యాలి అంటే చేతికేముండాలి బ్రహ్మముడి ఉండి తీరాలి అది దర్భతో చేసిందయి ఉండాలి కాకపోతే కలిప్రభావం చేత దర్భతో చేసి పెట్టుకోకుండా బంగారంతో చేయించి పెట్టుకుంటున్నాం న్యాయంగా ఏది ఉండి ఉంటే శ్రేష్టం దర్భతో పెట్టుకున్నదే శ్రేష్టం అందులో ఏమాత్రం ప్రత్యవాయం లేదు సందేహం లేదు ఆ దర్భతో ఉన్నటు ఆ బంగారంతో ఉన్నటువంటి ఆ భటు ఉన్నది ఎవరి దగ్గర ధర్మరాజు దగ్గర అది ఎంత పలుచగా ఉన్నది అంటే అంత పలుచగా ఉంది దాన్ని పడేయమన్నాడు ధర్మరాజు మెదలకుండా తీశాడు అందులో పడేశాడు బావిలో ఆ బంతిని ఆ ఉంగరాన్ని కూడా బాణంతో పైకి తీశాడు ద్రోణాచార్యుడు చాలా దివ్యమైనటువంటి ధనుర్వేద విద్యా విశారధుడు ఎవరయ్యా అంటే ద్రోణాచారు అందుకనే ఇప్పటికీ కూడా గొప్ప గొప్ప వాళ్ళకి ఆ ఆటలాడే వాళ్ళకో లేకపోతే బాక్సింగ్ వాళ్ళకో ఆ బిరుదులు ఇచ్చేటప్పుడు ఏమో ద్రోణాచార్య బిరుదిస్తారు ఎంత స్థితిని పొంది ఉంటే ఆ ద్రోణాచార్యుడు ద్వాపరయుగం నుంచి ఇప్పటిదాకా అలా నిలబడి ఉన్నాడు ఆయన బ్రతికి ఉన్నవాడితో సమానమే ఆ విధంగా ద్రోణాచార్యుడు తన విలువిద్య ప్రదర్శన చూపించాడు ఎప్పుడైతే ఆ పని చేశాడో వెంటనే ఆ భీష్మాచార్యుడిని పిలిపించారండి భీష్మాచార్యుడు వచ్చాడు అయ్యా మీరు మా పిల్లలకు విద్యాభ్యాసం చేయించండి జీతం ఎంత నెలకింతని జీతం ఇవ్వాలిగా భీష్మాచార్యుడు ఏమన్నాడండి సరాష్ట్రకత్వమేవ పరమో రాజా కురువరునందన మొత్తం ఈ రాజ్యం పైన ఉండే అధికారం అంతా మీకే ఇస్తాం మీరు కావాలి అంటే ఈ రాజ్యంలో ఉన్న దేన్నైనా మీరు అనుభవించవచ్చు కానీ మా పిల్లలకు విద్య మాత్రం చెప్పాలి మీ యొక్క విద్యావేత్తత్వాన్ని చూచి మేము ఈ మాట చెప్పాలా భీష్ముడు అన్న మాట ఎంత గొప్పగా మాట్లాడు భీష్ముడు అంటే మీరేదో గొప్పవారని మీ సర్టిఫికెట్ చూసి ఆ బావిలో ఉన్న ఉంగరం తీశారు కనుక లేదు బంతిని తీశారు కనుక మేం మీకు ఇస్తామయ్యా అని అంటల్లా భరద్వాజ సుతం అన్నాడండి భీష్ముడు మీరు భరద్వాజుని యొక్క పుత్రులు కనుక మీకు అటువంటి అధికారాన్ని ఇస్తున్నాం మా పిల్లలకైతే విద్య నేర్పండి అన్నాడు కృష్ణు ఎవరు ఎట్లా మాట్లాడాలో ఎంతవరకు మాట్లాడాలో ప్రతి పాత్రను ఆ విధంగా చిత్రించి మన ముందు ఉంచాడు ఎవరు వ్యాసభగవాను ఎంత సేవ చేసినా ఆ తీర వ్యాసుడు చేసినటువంటి సేవ సామాన్యమైనది కాదు మనుష్య లోకానికి ఒక్కటా రెండా ఎన్ని పురాణాలు ఇచ్చాడండి ఆయా పురాణాల్లో ఎన్ని ధర్మాలను మనకు తెలియజేశాడు న్యాయంగా అవన్నీ తెలుసుకునే ఇచ్చకలికి తెలుసుకున్నట్లయితే ఆ వ్యాసునకు మనం ఏం చేస్తే రుణం తీరుతుంది ఇదిగో ఈ విధంగా కలిసి పది మందిని కూర్చుని చెప్పుకోవడం చేత చెప్పటంచేత ఆ రెండింటి వల్ల ఋషి రుణము తీరుతుంది అన్నారు ఎవరు వినకపోతే ఎవరు చెప్పకపోతే ఆ రుణం ఎట్లా తీరాలి తెలోతగాలిస్తే పితృ రుణం తీరుతుంది ఇదిగో ఇటువంటివి అధ్యయనం చేస్తే ఋషి రుణం తీరుతుంది అసలు తీరందేదయ్యా అంటే మాతృ రుణం అందుకనే వాడు ఎవడో చెప్పాడో అసలు తీరదు కదా అందుకనే మేము ప్రయత్నం చేయటం నీ కర్మట బట్టింది అనుకో ఎంత చేసినా తీరినప్పుడు హెచ్చని దేనికని వాడు ఉద్దేశం అంతకన్నా దుర్మార్గం ఇంకొకటి శంకర భగవత్పాదుల వారంతటి వారు మాతృపంచకమని ఇచ్చారండి ఆ తల్లి గతించిన తర్వాత ఆవిడ తలుచుకుంటూ పోవటం చేత ఆ శంకరుల వారు అప్పటికప్పుడు ప్రత్యక్షమై వస్తే ఆయన ఎంత మాట అన్నారంటే అమ్మా నాకు అన్నం కలిపి నోట్లో పెట్టావు ముద్దలు గోరుముద్దలు చేసి పెట్టావు నేను మాత్రం నీ నోట్లో శుష్కమైన బియ్యం పోస్తున్నానమ్మా కనీసం ఆ కళ్ళు మూసే సమయంలో ఇన్ని నీళ్లు నోట్లో పొయ్యలేకపోయానమ్మా ఏవి జన్మమ్మా నాది అయినా నన్ను కరుణించావమ్మా మాతృత్వం ఎంత గొప్పది కదా అని చెప్పారు శంకర భగవత్పాదులు వారు చేతుల్లో ఆ కడుపులో చెయ్యి పెట్టి దేవేస్తున్నట్టు అనిపిస్తుంది ఆ భావాలు చూస్తే ఆ శ్లోకాలు చూస్తుంటే ఎంత గొప్పగా చెప్పారండి మాతృపంచకం రోజు అవ్వ చదువుకున్నా అమ్మకరునిస్తున్నా అందులో ఏమాత్రం సందేహం ఎన్ని మాటలు చెప్పారండి ఆయన ఆ తల్లిని గురించి కనుక దివ్యాక్మస్వరూపులరా అమోఘమైనటువంటిదండి ఎవరు ఎన్ని జన్మలెత్తినా తీర్చలేని రుణము మాతృ రుణము అందుకని వాడు ప్రయత్నం చేస్తూనే ఉండాలి తీర్చడం కోసం తన సేవ తాను చేస్తూనే ఉండాలి తెలిసినంతవరకు బ్రతికినంత వరకు ఆ మాతృసేవ మాతృసేవ మాతృసేవ దాన్ని కాదనేటువంటి హక్కు ఎవరికీ లేదు లోకల్లో భగవంతుడి కూడాలి అమ్మ సేవ అటువంటిది కనుక దేవసత్వారు అస్త్రే మహాబలాత్ ఎప్పుడైతే భీష్ముడు ఆ మాట అన్నాడో వెంటనే ద్రోణాచార్యుడు ప్రతిజ్ఞ చేసేటండి నా అదేవసత్వా వినయత్ కురు అస్త్రే నీ వంశంలో కలిగినటువంటి ఆ కౌరవులను ఈ పాండవులను కూడా లోకోత్త విలు విద్య నైపుణ్యం కలిగిన వాళ్ళుగా నేను తయారు చేస్తానయ్యా అని ప్రతిజ్ఞ చేశాడు ద్రోణాచార్యుల వారికి దివ్యమైనటువంటి ఉద్యోగం లభించింది అసలు మొట్టమొదట ద్రోణుడు వేసిన తప్పటడుపు ఇక్కడే అని చెప్పింది ధర్మశాస్త్రం ఎక్కడండి కౌరవ పాండవులకు ఉపాధ్యాయుడుగా చేరటం ధర్మశాస్త్రం చెప్పిన మాట భారతాన్ని గురించి విచికిత్సయాశీదీ అని ఓ శీర్షిక ఉన్నదండి విచికిత్సయాశీదీ భారత అంతర్గత శీర్షిక దాంట్లో ఏమనిచ్చారు అంటే సేవకా వృత్తిలోకి ప్రవేశించడం అది బ్రాహ్మణుని పాపమే తప్ప చేయించుకున్న వాడికే పాపం లేదు పోమ్మన్నారు బ్రాహ్మణుడు సేవకావృత్తిలో ప్రవేశించరాదు ఓ నెల రోజులు ఉద్యోగం చేసి వాడు ఎప్పుడు చేత ఇస్తాడా ఎప్పుడు బిల్లు పెడుతుందా వేశాడా అన్నీ డిఏ కలిపాడా ఇంక్రిమెంట్లు కలిసినాయా లేదా ఎన్ని ఇంక్రిమెంట్లు వచ్చినా ఈ లెక్క అంతా చూసుకునే తల మునకలై చెట్టే దాంట్లో ఏమైనా మళ్ళీ కోత పెట్టాడా ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ ఇవన్నీ కూడా చూసుకుని వచ్చిందేదో సరేలే సరిపోతుందిలే అనుకుని వాడు ఇచ్చే జీతం కోసం ఎదురు చూచేటువంటి ఉద్యోగం ఏదైతే ఉన్నదో అసలు న్యాయంగా అయితే ఉద్యోగం కాదు పొమ్మన్నాడండి ఉద్యోగము అనే పదాన్ని విడదీద్దాం విడదీస్తే ఏమవుతుంది చెప్పండి ఉత్ ప్లస్ యోగం ఉత్ అంటే ఉన్నతమైన యోగము అంటే స్థితి చాలా గొప్పదైనటువంటి స్థితిని ఉద్యోగము అంటాం ఏమనుకోమాకండి లక్షణార్థం చెబుతున్నా లక్ష్యార్థం కాదు మనకు కావలసింది నెల రోజులు వాడికి చాకరీ చేసి నువ్వు ఎప్పుడు చేతనిస్తావురా అని ఎదురు చూడడం ఉన్నతమైన యోగం అవుతుందా చెప్పండి కాదు ఓ పూజ చేయించాడు ఓ పెళ్ళి చేయించాడు ఓ పురోహితుడు లేదా సత్యనారాయణ వ్రతం చేయించాడు అయ్యగారు రండి కూర్చోండి కుర్చీలో రెండు తమలపాకులు తీసుకొచ్చి ఓ ఒక్క పెట్టి రెండు అంటిపళ్ళు పెట్టి అందులో ఓ పది రూపాయలు పెట్టినా ఆ తాంబూలం వాడి చేతికిచ్చి కాళ్లకు నమస్కారం చేశారు ఈ పని చేసినందుకు ఇప్పుడు చెప్పండి అది ఉద్యోగమా ఇది ఉద్యోగమా మీరు చెబితే ఎందుకు వచ్చింది లేని చెప్పేసి రాయడు ఇదే ఉద్యోగం బ్రాహ్మణుడు నమస్కరింపబడి ఆ విధంగా తీసుకోవడమే న్యాయంగా ఉద్యోగం కానీ లోకల్లో చెప్పబడుతున్నది ఏంటంటే ఏదైనా పనిచేసి నెల రోజులు ఆగిన తర్వాత వాడు జీతంత్రాలు తెచ్చుకుంటే దాన్ని ఉద్యోగం అని కానీ ఇది ఉద్యోగం కనుక బ్రాహ్మణునకు సేవకావృత్తి లేదు యజన యాచన అధ్యయన అధ్యాపన దాన ప్రతిగ్రహణ ఈ ఆరు కర్మలు తప్ప ఇంకో పని వాడు చేయరాదు అని ధర్మశాస్త్రంవాచె ఎప్పుడైతే నెలకి ఇంత అని తీసుకునో సంవత్సరానికి ఇంత తీసుకునో ఆ పిల్లలకు విద్యాభ్యాసాన్ని కలిపించడం కోసం ఆ ఆస్థానంలో చేరాడో మొట్టమొదటిసారి ద్రోణాచార్యుడు తప్పటడుగు వేశాడు అని చెప్పింది ఆ శాస్త్రం ధర్మాన్ని తప్పాడు కనుక అనుసరించ అనుభవించవలసిందే యుద్ధరంగంలో ఎటువంటి మరణాన్ని పొందాడండి నీచాతి నీచంగా సర్వశక్తులను వడ్డి చిట్ట చివరికి మంత్రశక్తి చేత తన చుట్టూ కవచాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆ కవచాన్ని కూడా భేదించి అతన్ని సంహరించారు అటువంటి స్థితిని పొందాడు వీళ్ళందరినీ తయారు చేసిన ఎవరు ఆయనే ఎవరిని తయారు చేశాడో వాళ్ళ చేతుల్లోనే సంహరింపబడ్డాడు అందులో ఏం సందేహం లేదండి ద్రుపద మహారాజు కొడుకుకు కూడా విద్యాభ్యాసం చెప్పినవాడు ఎవరయ్యా అంటే ద్రోణాచార్యుడే ద్రుపదుడు ఎంత తెలివి గెలవాడో చూడండి అయితే వీళ్ళనందరినీ విద్యార్థులుగా చేర్చుకోవడానికి నిర్ణయింపబడ్డారు ఆయనకి ఉద్యోగం ఇవ్వడం అయిపోయింది అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు ఓ క్వార్టర్ కూడా ఇచ్చారు ఓ పెద్ద భవనం హస్తినాపురంలో ఆ క్వార్టర్లో చేరాడు హాయిగా ఉన్నాడు ఇప్పుడు అశ్వత్నామకు పాలు దొరకవు అనేటువంటి బాధ ఏమీ లేదు హాయిగా నిశ్చింతగా ఉన్నాడు చక్కని ముహూర్తాన్ని ఏర్పాటు చేశారు విద్యార్థులందరూ వచ్చి గురువుగారి పాదాలకు నమస్కరించడానికి వచ్చారండి ప్రతి విద్యార్థిని అడిగాడండి తురీయం విద్యా యోగ గురుదక్షిణాయతను సృజతి అంతర్లీన కల్పయే అన్నాడు ఏమి రాని మనస్సులో గురుదక్షిణ ఖచ్చితంగా గురువుగారికి ఇవ్వాలి అనుకుంటున్న వాళ్ళు విద్య పూర్తి అయిన తర్వాత గురువుగారు మీరు ఏదడిగితే అది ఇస్తామండి మొత్తం కౌరవులంతా అదే చెప్పారు పాండవులంతా అదే చెప్పారు నేను ఇప్పుడు అడగను ఎప్పుడు అడుగుతాను విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత అడుగుతా ఆ విద్యాభ్యాసం అంతా అయిపోయిన తర్వాత నేను ఏది అడిగితే అది నాకు ఇవ్వాలి ఎప్పుడైనా గురు దక్షిణ మనకు తోచింది తీసుకెళ్ళి గురువుగారి చేతిలో పెట్టడం కాదు ఆ గురువు ఏది అడిగితే అది ఇవ్వగలిగినప్పుడే అది గురుదక్షిణ అవుతుంది మనకు తోచింది ఇస్తే భిత్సం వేసినట్టు అవుతుంది అంతే కదండి ఏదో యాచకుడు వచ్చాడు ఆ యాచకుడికి మనకు తోచింది ఏదో పెట్టాము ఎవరి శక్తి వాళ్ళది కానీ గురుదక్షిణ వేరు అందువల్ల నేను అడిగింది ఇవాళ ఎవరి మాట ద్రోణాచార్యుని మాట తప్పకుండా ఇస్తామన్నారండి ఇక ఆ పిల్లలంతా కూడా ద్రోణాచార్యుని వద్ద అస్త్రశస్త్ర విద్యాభ్యాసం చేస్తున్నారు చాలా దివ్యమైనటువంటి పద్ధతిలో వాళ్ళందరినీ కూడా పరీక్ష చేసి ఎవరెవరికి ఏ ఏ విద్యలు వస్తాయో దాన్ని అనుసరించి చెబుతున్నాడు అది ద్రోణాచార్యుని యొక్క గొప్పతనం ఏ యుద్ధానికైనా నాలుగు రకాలైన బలాలు ఉంటాయి రథబలము అశ్వబలము గజబలము కాల్బలము కేవలం రథాల మీద ఉండి యుద్ధాలు చేయగలిగిన వాళ్ళు కొంతమంది గుర్రముల మీద ఉండి యుద్ధం చేయగలిగిన వాళ్ళు కొంతమంది ఏనుగుల మీద ఉండి యుద్ధం చేయగలిగిన వాళ్ళు కొద్దిమంది భూమి మీద నిలబడి యుద్ధం చేయగలిగిన వాళ్ళు కొద్దిమంది ఎవరెవరికి ఏ యుద్ధ విద్యలు తేలికగా వస్తాయో చూచి వాళ్ళ వాళ్లకు ఆ యుద్ధ విద్యలు ధర్మరాజు రథాన్ని అధిరోహించి యుద్ధం చేయడంలో గొప్పవాడు ఇంకా ఇతరమైనటువంటి యుద్ధ విద్యలేవి ధర్మరాజుకు రా ఆ విధమైనటువంటి విశేషాలన్నీ కూడా ధర్మరాజుకు అందించాడు గదాయుద్ధంలో గొప్పవాడు ఎవరయ్యా అంటే దుర్యోధనుడు భీమసేనుడు కూడా ఇట్లా ఈ వంద మందికి ఏ ఏ విద్యలు కావాలో ఆ విద్యలు చెబుతున్నాడు అందరూ దివ్యంగా నేర్చుకుంటున్నారు ఇక్కడ మనం కొత్తగా ఓ విషయాన్ని చెప్పుకోవాలండి ఆచార్యపుత్రేణ గురుమత్యేత మేధావి ఆటవికం ప్రభు ఒకనొక సమయంలో వీళ్ళందరినీ తీసుకొచ్చి ఓ చెట్టు దగ్గర నుంచోపెట్టాడు అస్త్రవిద్యలు శస్త్రవిద్యలు ఇవన్నీ చెప్పిన తర్వాత నుంచో పెట్టి ఒక్కొక్కడిని పరీక్ష చేస్తున్నాడు ఆ చెట్టు యొక్క కొన ఒక కృత్రిమమైనటువంటి పక్షిని కట్టాడు ఆ ధర్మరాజును పిలుచుకొచ్చి రే నీకు ఏం కనబడుతుందిరా నువ్వైతే ఆ పక్షిని కొట్టాలి అన్నాడు నాకు చెట్టు కనబడుతుంది ఆకులు కనబడుతున్నాయి కొమ్మలు కనబడుతున్నాయి మీరు కట్టిన పక్షి కూడా కనబడుతుంది గురుదేవా అయితే నువ్వు వెనక్కి వెళ్ళరా మొత్తం అందరినీ అట్లాగే పరీక్ష చేశాడు అర్జునుడి వద్దకు వచ్చేటప్పటికి అర్జునుడికి చెప్పాడు ఆ పక్షి యొక్క గుటు భాగమును ఛేదించాలి కన్ను ఇప్పుడు నీకేం కనబడుతోంది కేవలం ఆ పక్షి యొక్క కన్ను మాత్రమే కనబడుతోంది అన్నాడు అర్జునుడు అయితే కొట్టవయ్యా అన్నాడు ఆకరణాంతం బాణాన్ని సంధించి ఎక్కడ తగిలింది ఖచ్చితంగా కనుక రుడ్డులో తగిలింది గాఢాలింగనం చేసుకున్నాడు నిన్ను అరివీర భయంకరమైనటువంటి స్థితిలో నీ వంటి యోధుడు ఇంకా ఎవడు లేడు అనే స్థితిలో నేను నేను తయారు చేస్తాను రా మాట ఇచ్చాడు ఎవరికి మాట ఇచ్చాడండి అర్జునుకు మాట ఇచ్చాడు శిష్య వాత్సల్యము ఎంతగా ఉన్నది ద్రోణాచార్యునకు అంటే అశ్వత్థామకు కూడా చెప్పని యుద్ధ రహస్య విద్యలు ఎవరికి చెప్పాడు అంటే అర్జునుకు చెప్పాడు కారణం ఏమంటే ఒక ద్రోణాచార్యుడే కాదండో ఇది నాకు అనుభవంతో చెబుతున్నా ఆ తరగతి గదిలో ఉండేటువంటి విద్యార్థులలో బాగా ఇంట్రెస్ట్ కలిగి మంచిగా అధ్యయనం చేసి చాలా ముందుకు వెళ్ళగలిగిన విద్యార్థి ఎవడైనా ఉంటే వాడి మీద ఎంత ప్రేమ కలుగుతుందంటే మన మీద వాడి మీద ఎక్కువ ప్రేమ కలుగుతుంది సహజంగా నాకు అనిపిస్తుంది ఏ ఉపాధ్యాయుడికైనా అంతే అని నేను మనల్ని మనం ప్రేమించుకున్న దానికన్నా కూడా వాడిని ఎక్కువగా ప్రేమిస్తాం ద్రోణాచార్యుడు కూడా అదే పని చేశాడు ఆ గురు శిష్యుల సంబంధం అంతేనండి శంకర భగవత్పాదుల వారిని మండలమిశ్రులు అడిగాడు కోవా గురు అన్నాడు ఎవరు గురువు అని ప్రశ్న వేశాడండి ఏ మాత్రం ఆలోచించకుండా అధ్యాపయాతిరయాేయో కలనయే గురు శంకర భగవత్పాదుల వారి సమాధానం ఏ విధమైనటువంటి స్వార్థపూరితమైన ఆలోచన లేకుండా సర్వ విద్యారహస్యాలను చెప్పి కేవలం ఆ విద్యార్థి యొక్క దివ్యత్వాన్ని కోరుకునేటువంటి అవ్యాజమైన ప్రేమయుక్తమైన చదువు ఎవడు అందించగలుగుతాడో వాడు మాత్రమే గురువు బెల్ అండ్ బిల్ అయితే వాడు ఉపాధ్యాయుడు అవుతాడు కానీ గురువు అయ్యే అవకాశం ఉపాధ్యాయుడు వేరు గురువు వేరు కనుక ఊరికే మనం పెడుతున్నాం ఏదో ఉద్యోగం కావాలి కనుక చేస్తున్నానయ్యా ఈ ఇవన్నీ మనకు అంటావు అని కనుక వాడు అంటే వాడు టీచర్గా మాత్రం పనికిరాడు నాకు తెలిసినంతవరకు గవర్నమెంట్ లెక్క ప్రకారం కూడా ఉపాధ్యాయుడు అంటే ట్వంటీ అవర్స్ డ్యూటీ ఎప్పుడు ఏ విద్యార్థి వచ్చి అడిగినా ఏ సందేహం అడిగినా ఆప్యాయంగా వాడికి ఆ సందేహాన్ని తీర్చగలిగినటువంటి వాడు ఉపాధ్యాయుడు కానీ ఎప్పుడు పడితే అప్పుడు వస్తావా ఎక్కడికి పడితే అక్కడికి వస్తావు పోడు రేపు పొద్దున్న స్కూల్లో అడుగు అంటే వీడు ఉపాధ్యాయుడు కాడు అని చెప్పింది శాస్త్రం ఆ కారణం చేత గురువు ఎలా ఉండాలి ఆలింగనం చేసుకున్నాడు గాఢహాలింగనం చేసుకున్నాడు అర్జునుడిని ఎవరూ గురువు అయినటువంటి ద్రోణాచార్యుడు అర్జునుడు పొందిన ఆనందం అంతా ఇంత కాదు ఏమండి ఆ వయస్సులో ఆ విద్యార్థిని పిలిచి దగ్గరకు తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకునే నాయన అని వాడికి సర్వ విద్యా రహస్యాలు చెబుతుంటే వాడు నడవకుండా హిమాలయ పర్వతాలు ఆనందాన్ని పొందుతూ ఉంటాడు ఆ విద్యార్థి కూడా ఎంతమందిని చూసామో కాలేజీలో చెప్పే రోజుల్లో వాడు పొందే ఆనందాన్ని చూస్తే మనకు కూడా ఆనందం కలుగుతుంది అనుభవపూర్వకంగా కనుక త్రోణాచార్యుడు ఆలింగనం చేసుకుని నీకన్నా గొప్పవాడు లేకుండా చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడండి అంతేకాదట వీళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉండి విద్యాధ్యయనం చేసేవాళ్ళు అండి అర్జునుడు ఎంత సునిశ్చితమైన దృష్టి అంటే వాడిది దేనికోసం పుట్టాడో భగవంతుడు దానికో దాని వైపు తిప్పుతాడు కదా అది వాడు చేసేటువంటి నాటకం ఆ భగవంతుడు చేసేటువంటిది వీళ్ళందరూ ఎక్కడ భోజనం చేసేది ఏ రోజుకారోజు విద్యాభ్యాసం అయిపోగానే ఇంటికి వచ్చి ఆ రాక్షభోగములన్నీ అనుభవిస్తున్నారా అంటే ఏం లేదు ద్రోణాచార్యుని ఇంటనే ఉండాలి ఆ ఏది వండి అది తినాలి మాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పేటువంటి అవకాశం లేదు అనుగమయితీ అని ఇంతకుముందు చెప్పారు గురువుని అనుసరించి ఉండవలే అని చెప్పారు అక్కడి నుంచి తిరిగి ఇంటికి రావడానికి వీరలేదు అటువంటి స్థితిలో ఒక రోజున ఆ దీపం బొడ్డి పెట్టి ఆవిడ అన్నం పెట్టింది గాలికి దీపం కొండ ఎక్కింది అయినా సరే వాడు భోజనం చేస్తున్నాడు ఎవరు అర్జునుడు మిగతా వాళ్ళు కూడా భోజనం చేస్తున్నారు మళ్ళీ ఆవిడ దీపం వెలిగించేంత వరకు ద్రోణాచారుడు అక్కడే నిలబడ్డాడు ఇప్పుడు దీపం పోయింది మీరంతా ఏం చేశారు రా దీపం పోయింది కనుక ఏమీ తినలేదు గురుదేవ ఇప్పుడు దీపం పెట్టారు కనుక తింటాం మొదలు పెట్టామన్నారు అర్జునుడు మాత్రం ఏం చెప్పాడంటే నేను తిన్నాను గురుదేవా అన్నాడు ఎలా తినగలిగా ఏది కనబడలేదు కదా శబ్దాన్ని బట్టి ఇది కంచం ఈ యొక్క శబ్దాన్ని బట్టి అది ఎక్కడ ఉన్నది నువ్ రెక్కడ ఉన్నదని అది నాకు తెలుస్తుంది దీన్ని బట్టి ఆ ముద్ద తీసుకుని ఎక్కడ పెట్టాలో తెలుసుకోవచ్చు కనుక నేను తీసుకుని నోట్లో పెట్టుకున్నాను ఇప్పుడు నీకేమర్థమయ్యింది అని అడిగాడు ద్రోణాచార్యుడు మనకు వస్తువు కనబడినా కనబడకపోయినా శబ్దం కనుక వినబడితే ఆ శబ్దం ఎటు నుంచి వచ్చిందో అక్కడికి కూడా మనం బాణం వేయవచ్చు అనే విషయం నాకు అర్థమయ్యింది అన్నాడు దేన్ని గురించి ఆలోచించేటువంటి వాడికి దాంట్లో దివ్యత్వాన్ని పొందేటువంటి లక్షణం ఏదయా అంటే సునిశ్చితమైనటువంటి ఆలోచన ఆ థింకింగ్ పవర్ అది ఎప్పుడు కలిగిందో అది ఎలా కలుగుతుందో అది కలిగిన రాదేశం మనకు మళ్ళీ ఏది అవసరం లేదు దాంతోనే ముందుకెళ్ళిపోతాం అని భారతం చెబుతూ ఎప్పుడైతే ఆ స్థితికి వచ్చాడో ఇంకా ఎప్పుడు వీడికి చీకట్లో అన్నం పెట్టమాక అని చెప్పాడు భార్య ఎప్పుడు ఇది కనుక్కున్నాడు రే పొద్దున ఇంకేది కనుక్కుంటాడో వీడు సామాన్యమైనటువంటి వాడు కాడు వీడి ఆలోచన విధానమే వేరుగా ఉన్నాడు ఆ కారణం చేతనే వాడిని ఎలా తయారు చేస్తానన్నాడు లోకోత్తరమైన వీరుడు ఇటువంటి విలుకాడు లోకల్లో ఇంకెడు లేని స్థితిలో తయారు చేస్తా అని ప్రతిజ్ఞ చేసి చెప్పాడు ఎవరికి చెప్పాడు అంటే ఆ అర్జునుడికే చెప్పాడు అంతేకాదు అర్జునుడి గురించినటువంటి విషయాన్ని భీష్మునకు కూడా తెలియజేశాడండి భీష్ముడు కూడా చాలా ఆనందపడ్డాడు ఈ వంశంలో అటువంటి వాడు ఒకడు తయారవుతున్నాడు కనుక చాలా ఆనందం చాలా సంతోషం ఒక్కరోజున ఈ పాండవులు వేటాడడానికి అరణ్యానికి వచ్చారు ఈ అరణ్యానికి వచ్చే సందర్భంలో వేట కుక్కలను ఎంత సాధారణంగా రాజులు ఆ కుక్కలు ఆ జంతువుల్ని చూసి అరుస్తాయి అవి ఎటువైపు అరుస్తున్నాయో చూసి అటువైపు జంతువులు ఉన్నాయని గుర్తుపట్టి దానికి వ్యతిరేక దిశలో వెళ్ళి ఆ జంతువుల్ని సంహరిస్తారు వాళ్ళు ఎందుకంటే ఆ జంతువులు కూడా తెలివి తక్కువ కాదుగా ఇక్కడ కుక్కలు అరుస్తున్నాయి అంటే దీని వెనకాల రాజులు వస్తున్నారు అన్న సంగతి ఆ మృగాలకు కూడా తెలుస్తుంది అందుకని అవి ఏం చేస్తాయి అటువైపు పరుగు పెడతాయి రాజులు ఎటువైపు వస్తారు ఇటు కుక్కలు అరిస్తే అటువైపు నుంచి వస్తారు ఈ జంతువులు వాళ్ళవైపే పెడతాయి కనుక వాళ్ళు ప్రయోగం చేస్తారు వాటిల్ని సంహరిస్తారు అర్థమవుతోందా ఊరికే అరుస్తున్నాను తెలుస్తుందా అండి ఆ విధంగా వేటాడుతారు ఈ పాండవులు ఆ కుక్కలు వెంటబెట్టుకుని వచ్చి ఓ కుక్కను వదిలేరు ఆ కుక్క అరుస్తుందండి ాగా అరుస్తుంది ఎవరిని చూసి అరుస్తోందో వీళ్ళకు తెలియదు అక్కడ ఒకడు ఆ ద్రోణాచార్యుని ప్రతి మనూ అక్కడ పెట్టుకుని నమస్కరించి విలువిద్య అధ్యయనం చేస్తున్నాడు వాడు ఏకలవ్యుడు అని వాడిపో వాడు ఏం చేశాడంటే లక్ష్యశుద్ధిని చూసుకుంటున్నాడు ఆ సమయంలో అరుస్తుంది ఆ అరుపు వల్ల వాడికి లక్ష్య శుద్ధి కలగటంలా అందుకోసమని ఏం చేశాడంటే దాని నోటి నుండి నెత్తురు కారకుండా అది ఇంకొకసారి అరవకుండా ఏక కాలంలో ఆ నోటి లోపల ఏడు బాణములు దిగబడేటట్టుగా వేశాడు అని వాడు ఎన్ని బాణాలండి ఏడు బాణాలు రౌండ్గా దాని నోట్లో ఉన్నాయి అవి కింద పడవు అట్లానే లోపలికి తీసుకోలేదు నెత్రులు గారుతోందా దానికి కారడం లేదు నోరు మూయడానికి లేదు అరవడానికి లేదు ఆ స్థితిలో ఉన్న కుక్క వెనక్కి తిరిగి పాండవుల వద్దకు వెళ్ళాడు అర్జునుడు చూశాడు పరిశీలనగా చూస్తే అర్జునునికి ఆశ్చర్యం వేసింది నోట్లో దిగబడలేదు దిగబడకుండా ఉండలేదు నెత్తులు ఒక్క బొట్టు కూడా కారటం లేదు అది నోరు ముయ్యడానికి వీలులేని స్థితిలో బాణాలు వేశాడు కొని ఒక్కొక్క బాణము ప్రయోగించాడు అంటే ఏడు బాణములు ఒకేసారి ప్రయోగించినట్టుగా కనబడుతుంది ఆ ప్రయోగ విషయంలో ఇంత గొప్ప వీలు కాడు ఆ కుక్క దోవ చూపిస్తే దాని వెంట వచ్చానండి ఆ కుక్క వెంట వచ్చేటప్పటికీ ఆ కిరాతుడు కనపడ్డాడు సాధన చేస్తున్నాడు వాడు వాడి దగ్గరికి వచ్చి ఎవరు వాడు చెప్పాడండి నేను కిరాత రాజకుమారుణ్ణి ద్రోణాచార్యుని శిష్యుని అని చెప్పాడు ఎప్పుడైతే చెప్పాడో ఈ అర్జునునిలో అసూయ పొయిదేరింది అసూయ మాత్రమే కాదు ద్వేషం కూడా అంకురించింది ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు వ్యాసభగవాను ద్వేషం కూడా అంకురించింది ఎందువల్ల ద్వేషం ఆనాడు నన్ను గాఢాలింగనం చేసుకుని లోత్తరమైనటువంటి విలు విద్య నైపుణ్యాన్ని నీకు నేను అందజేస్తా నిర్ణమించినటువంటి వాడు ఈ లోకంలో ప్రపంచంలో భూమి మీద ఉండేటువంటి అవకాశం లేదు అలా నేను తయారు చేస్తాను అని ప్రతిజ్ఞ చేసినటువంటి గురుదేవునకు నాకన్నా గొప్పవాడైనటువంటి శిష్యుడు న్యాయంగా ఇప్పటి వరకు అర్జునుడు నేర్చుకున్నటువంటి విలువిద్యలో ఈ విధంగా బాణాలు వేయడం ఎక్కడా నేర్చుకోవాలి మరి ఎట్లా ద్రోణాచార్యుడు ఎప్పుడు నేర్చుకున్నాడు ద్రోణాచార్యుల వారు మన దగ్గరికి రాకముందే నేర్చుకున్నాడా లేదు ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నాడా సందేహం వచ్చి ఎంతకాలం క్రితం నుంచి ద్రోణాచార్యుల వారి వద్ద నేర్చుకుంటున్నావు సంవత్సర కాలం నుంచి నేర్చుకుంటున్నా అన్నాడు వాడు సంవత్సర కాలం నుంచి వాడు ఆ ద్రోణాచార్యుల వారు మనవద్దనే ఉన్నారే మీరు ఎప్పుడు నేర్చుకుంటున్నాడు ఎప్పుడు నేర్పారు మనకు తెలియకుండా అర్ధరాత్రి సమయంలో వచ్చి నేర్పుతున్నారా సందేహం కలిగింది అతన్నేమీ అనగకుండా మెదలకుండా తిరిగి వెళ్ళిపోయారు ఏకాంతంగా ద్రోణాచార్యుల ప్రశ్నించాలి అని ఎదురు చూస్తూనే ఉన్నాడు పది మంది ఉండగా అడగటం అనేటువంటిది కష్టం ఎందుకంటే అడగకూడదు కదా తన యొక్క భీరుత్వం బయటపడుతుంది రెండవది దుర్యోధనాదులకు ఇది ఒక అవకాశంగా దొరుకుతుంది ఏ విధంగానూ ఆ పాండవులు కౌరవుల చేతిలో పడకూడదు ఆ కారణం చేత అతడు ఏకాంతంగా గురువు గారిని అడుగుదాము అనుకున్నాడు ఆ ఏకాంతంగా గురువుగారిని అడుగుదామనుకుని ఆ సమయం కోసం వేచి చూశాడు ఒక రోజున దొరికింది దొరికిన వెంటనే ద్రోణాచార్యుణ్ణి అడిగేశాడంటే అర్జునుడు ఎప్పుడైతే అడిగాడో ద్రోణాచార్యుడు మారు మాట నాయన బయలుదేరదాం అరణ్యానికి వచ్చాడు ఇక్కడ మనం చర్చించవలసిన విషయాలు విమర్శించుకోవలసినటువంటి విషయాలు చాలా చాలా అందించాడు వ్యాసభగవాను ద్రోణాచార్యుడు అరణ్యానికి వచ్చాడు వచ్చేటప్పటికి ఆ పిల్లవాడు ఆ మూర్తిని అక్కడ పెట్టుకున్నాడు సాధన చేస్తున్నాడు ద్రోణాచార్యునికే ఆశ్చర్యం వేసింది ఇంత పూర్వం ఈ పిల్లవాడు తన దగ్గరకు వచ్చిన మాట నిజం ఏకలవ్యుడు ద్రోణాచార్యుని వద్దకు వచ్చాడు అయ్యా నాకు కూడా విద్యను గరపండి అని అడిగితే నీకు చెప్పే అవకాశం లేదయ్యా అని చెప్పి పంపించేశాడు వాడు కూడా నువ్వెందుకు చెప్పవు అని ఎదురు తిరగల మెదలకుండా వెళ్ళిపోయాడు ద్రోణాచార్యుడే నాకు గురువు అని నిర్ణయించుకున్నాడు ఆ ద్రోణుడు ఎంతగా మనస్సులో నిలబడిపోయాడు అంటే వాడికి శిల్పి కాదు చిత్రకారుడు కాదు అరణ్యాలలో పెట్టెలను కొట్టుకుని బ్రతికేటువంటి వాడు అవునా కాదా చెప్పండి ఖచ్చితంగా ద్రోణాచార్యుడు ఎలా ఉంటాడో అలా ఓ బొమ్మను తయారు చేశాడు ఎలా తయారు చేయగలిగాడు అంటే అతని మనస్సులో అంతగా ముద్రపడింది కనుక అర్థమైందండి ఆ ముద్రపడడం చేత విగ్రహాన్ని తయారు చేసుకున్నాడు ఆయనే తనకు నేర్పుతున్నాడు అని తానే సాధన చేస్తు మనకు అనిపిస్తుంది ఏమండి ద్రోణాచార్యుడు నేర్పకుండానే ఈయనకి ఎట్లా వచ్చింది ఇందులో ఏదో రహస్యం ఉన్నది ఖచ్చితంగా ద్రోణాచార్యుడు చెప్పే ఉంటాడు తప్పకుండా ఎట్లా వస్తుంది పిల్లవాడికి ఊరికే బొమ్మను పెట్టుకుంటే వస్తుందా ఖచ్చితంగా వస్తుందండి ఒక శిల్పి తయారు చేసినటువంటి ఒక బొమ్మను మనమే ఒక పెట్టెలో పెట్టి దాన్ని జాగ్రత్తగా కాపాడి తీసుకొచ్చి మంత్రపూటంగా ఒక యంత్రాన్ని వేసి దాని మీద ఆ విగ్రహాన్ని ప్రతిష్ట చేసిన తరువాత మనం ప్రతిష్ట చేసే సమయంలో విగ్రహాన్ని పట్టుకొచ్చింది మోసుకొచ్చింది మనమే లోపలికి పట్టింది మనమే ఆ విగ్రహాన్ని పెట్టేటప్పుడు కూడా పట్టుకున్నది మనమే ఆ యంత్రం పెట్టింది కూడా మనమే ఆ తరువాత దాన్ని అక్కడ కదలకుండా ఫిక్స్ చేసిన వాడు అంటే మనం కూడా కదా ఓ తాపి ఇవన్నీ చేసిన తరువాత కళాన్యాసం చేసి ఆ కళ్ళు తెరిచిన తరువాత మన మనస్సులో ఏమి భావన కలుగుతోంది అనేది ప్రధానం అప్పటిదాకా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేదాకా అది ఏమిటి చెప్పండి ఓ బొమ్మ పెట్టిన తర్వాత అమ్మ అంత కనుక ఇక్కడ ప్రధానమైనది ఏది అంటే మనస్సు అదే ఓ చార్వాకుడికో ఓ నాస్తికుడికో ఆ గుళ్ళో ఉన్నటువంటి ఆ విగ్రహం ఎట్లా బొమ్మలాగానే కనబడుతుంది వీళ్ళందరూ పిచ్చిబట్టి ఊరికే దండలేస్తున్నారు అని అనుకుంటాడా అనుకోడా ఏమండి ఆయన ఎవరో అన్నాడా లేదా మొన్న తిరుపతి ఉన్నది కానీ వెంకటేశ్వరుడు లేడు అన్నాడు వాడి కంటికి కనపడలే రాఘవనారాయణ శాస్త్రి గారి గురించి తెలుసు మనం సంధువులు వెళ్ళారు కదా చాలా సంతోషం గోపాలకృష్ణ గారింటో తెలిసింది మీ వాళ్ళంతా వచ్చారండి చందోళులు వెళ్ళారు రాత్రి ఇక్కడ వచ్చి అని చెప్పారు ఆయన ఎంత అదృష్టవంతులండి ఆ భూమి మీద అడుగు పెట్టడమే అదృష్టం రాఘవనారాయణ శాస్త్రి ఆయన తిరుపతి వెళ్ళారు వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఆయన చరిత్ర పుస్తకంలో రాసింది తిరుపతి వెళ్తే ఈ వెంకటేశ్వర స్వామి ఈ నగలు అసలు ఏమిటి విశేషం చూడటానికి ఒక క్రైస్తవుడు వచ్చాడు ఇంతలో ఏ విఐపీలు వచ్చారో ఏం చేశారో లేదో సమయం అయిపోయిందో లైన్ ఆగిపోయింది ఇప్పుడు దర్శనం లేదు అన్నారు అప్పటికి సెల్లార్లల్లో కూర్చుని చాలాసేపు పోయింది లోపల లైన్లోకి వచ్చేశాడు తీరా వచ్చిన తర్వాత దర్శనం లేదు పొమ్మన్నారు ఆగిపోయింది అన్నారు తరువాత మూడు గంటలకో మళ్ళీ నాలుగు గంటలకో దర్శనం ఉంటుంది అన్నారు అప్పటిదాకా లైన్లో నిలబడాలి ఇక వీడు వెనకాల నుంచి అష్టోత్తరము సహస్రం త్రిశతీ ఖడ్ గమాల వాడిష్టం వచ్చినట్టు వాడి ముందే నిలబడున్న లైన్లో నాయన ఏమిటి బాధపడుతున్నావు అని అడిగారు దర్శనం చేసుకుందామని వచ్చానండి ఎంత భగవంతుడైతే మాత్రం ఇట్లాగా ఏమీ లైన్ అండి ఇది ఏమిటి రావటం ఏంటి జనం ఏమిటి ఆపే చేయటం ఏమిటి ఏమన్నా అర్థం ఉందా దీనికి ఇంతమంది లైన్లో నుంచి ఉంటే పసిపిల్ల బాలాది గర్భవతులు ఉన్నారు ఏమన్నా ఆలోచన ఉన్నదా అసలు దేవస్థానం వాళ్ళకి ఇది దేవాలయమా అది అయ్యిదాని ఇప్పుడు ఇప్పుడు నీకేం కావాలి అన్నట్టు శాస్త్రి గారు దర్శనం కావాలన్నట్ట అనాలోచితంగా నేను చేయిస్తా వస్తావా అన్నారట తప్పకుండా వస్తా ముందు లైన్ నుంచి బయటపడాలన్న ఆ కింద నుంచి దూరి ధ్వజస్తంభం దగ్గరికి వచ్చారు తండ్రి ఒక్కసారి కళ్ళు మూసుకోమన్నారట కళ్ళు మూసుకున్నాడు వాడు ఇప్పుడు తెరబోయ్యా అన్నాడు ఆ ధ్వజస్తంభం ముందు వెంకటేశ్వర స్వామిని నిలబడి ఉన్నాడు అతడు రాసిన పుస్తకం నేను చూచాను ఎంతమంది మహానుభావులన్నీ ఇట్లా ఈ భారత కండంలో వారు చెబుతున్నారు అమ్మని గురించి లక్షల మంది ఒక లక్ష మందికి ఒకేసారి భోజనం సామాన్యమైనటువంటి వాడెప్పుడు చేయగలిగినటువంటిది కాదు పొద్దున్నీ సాయంకాలం దాకా ఓ లక్ష మందికి పెట్టచ్చు ఇంకా ఓటుకుంటే రెండు లక్షల మందికి పెట్టచ్చు కానీ ఒకేసారి లక్ష మందికి భోజనం పెట్టాలి అంటే ఎన్ని వంటశాలలు ఉండాలి ఎంతమంది వడ్డన చేసేవాళ్ళు ఉండాలి వాళ్ళు కూర్చోవడానికి ఎంత వ్యవస్థ ఉండాలి ఎన్ని పందిళ్ళు వేయాలి ఏమండి ఎన్ని రకాలుగా చేస్తే అది సాధ్యమయ్యే పని లక్ష అంటే సామాన్యమా ఇంతికి కావలసిన పదార్థాలు కావాలి పెట్టండి నాయన ఎంతవరకు అయితే అంతవరకు పెట్టేసేస్తూ ఉండండి ఆ వండినటువంటి పదార్థము తరగకుండా అంతమందికి వచ్చేటట్టుగా ఆ రోజున పెట్టగలిగినటువంటి దివ్యమైనటువంటి అమృతమూర్తి ఎవరయ్యే అమ్మ బాలగారు అని ఆ మంగళగిరిలో కావుండే ఆవిడ కూడా అంతే ఎర్రాన్ ఋసింహ చాలామంది వచ్చారు రా వాళ్ళకి బియ్యం కావాలరా అని ఆవిడ గుమ్మం దగ్గర నుంచి అడిగేది చండి ఆ పానకాల స్వామిని అడిగితే అప్పటికప్పుడు లారీ వచ్చాడు ఏమిటయ్యా ఈ అంటే ఒక్కటండి భగవంతుడి దగ్గర ఆ భాగవతంలో వ్యాసుడు చెబుతాడు వాడిని కట్టే తాళ్ళు రెండే రెండు ఉన్నాయట ఒకటి ఆ భగవంతుణ్ణి కట్టగలిగిన తాడు ఎవరి దగ్గర ఉన్నదంటే మొట్టమొదటి తాడు అది శ్రేష్టమైంది యశోద దగ్గర ఉంది రెండవ తాడు ఎవరి దగ్గర ఉన్నది అంటే పరమ భక్తుల వద్ద ఉన్నది అని చెప్తారు భక్తి కరోతి భక్తి చెయ్యలేని పని లేదు ఆ భక్తి జ్ఞానముగా మారితే ఆ జ్ఞానం వైరాగ్యంగా మారితే ఈ భక్తిని పొందినవాడే ఆ వైరాగ్య దశలో ఏ స్థితికి పెడతాడు అంటే దైవత్వ స్థితికి మన కంటికి మామూలు మనిషిగా కనబడినా అక్కడ ఉన్నదెవరయ్యా అంటే భగవంతుడే వేరే వాళ్ళు ఎవరు అటువంటి దివ్యమైనటువంటి భూమిలో మనం కూర్చుని భారతం చెప్పుకుంటున్నాం మనం ఎన్నో జన్మల పుణ్యవాసం చేస్తానే ఈ అదృష్టం లభించింది మనకు అమ్మ యొక్క అనుజ్ఞ చేత రేనా పాదాల దగ్గర కూర్చుని చెప్పండ్రా చాలా దివ్యమైనటువంటి అనుభూతి కనుక దివ్యాత్మస్వరూపులారా తల్లులరా తండ్రులారా ఏకలవ్యుణ్ణి చూచాడు ద్రోణాచార్యుడు మనం అక్కడే కదండి ఉన్నది చూసి చాలా ఆశ్చర్యపోయాడు ఆ ఏకలవ్యుడు కూడా ద్రోణాచార్యుని రాకను చూసి పరమానందపడ్డాడు న్యాయంగా చూస్తే ద్రోణాచార్యుడు ఏమైనా చెప్పాడండి వీడికి ఆ ఆ ఈ ఈ దిగ్గించలేదు ఓ నమహాల శివాయహ లేదు సిద్ధన్నమహాలేదు అటువంటి వాడు ద్రోణాచార్యుడు వస్తే తన తన గురుదేవుడు వచ్చాడు అని పరమానందపడిపోయి కాళ్ళ మీద పడి నమస్కరించి కాళ్ళు గడిగి సాగరంగా లోపలికి తీసుకొచ్చి దివ్యమైన సింహాసనాన్ని వేసి కూర్చుండబెట్టాడు ఆ ప్రతి మక్కు ప్రక్కనే ద్రోణాచార్యుడు తనను తాను దర్పణంలో చూసుకున్నట్టుగా చూసుకున్నాడు ఆ విగ్రహాన్ని వ్యాసుడు చెబుతారు ఎట్లా చూసుకున్నాడు అద్దంలో చూసుకున్నట్టుగా చూసుకున్నాడు ద్రోణాచారు ఆశ్చర్యం వేసింది వీడు ఎట్లా తయారు చేశాడు విగ్రహాన్ని నన్ను చూసింది ఒక్కసారి ఇతడే నా గురువు అనేటువంటి అతని యొక్క అచంచలమైన విశ్వాసమే ఇన్ని పనులు అతని చేత చేయించాడు ఆ విశ్వాసంతోనే ఇంత గొప్ప విద్యను అధ్యయనం చేశాడు ఇప్పుడు ద్రోణాచార్యుడు ఏం చేయాలి నాయన ఎవరి నీకు గురువు అడిగాడు అయ్యా తమరే నాకు గురువు అన్నాడు వాడు నేను గురువుని ఎట్లా అవుతాను గురుదక్షిణ ఇవ్వకుండా గురుదక్షిణ ఇవ్వాలి కదా ఖచ్చితంగా ఇస్తాను గురుదేవా మీరు ఏది కావాలో అడగండి ఏమండి దక్షణ కష్ట అంగుష్టమేవ గురు నీ కుడి చేతి పొట్టనవేలు నాకు గురు దక్షిణగా ఇవ్వబయ్యా పరమానందపడ్డాడు ఎంతో సంతోషంతో తన బాణంతోనే ఆ కుడి చేతి పొట్టణ వేలు తొలగించాడు ఆ ఏకలవ్యుడు ద్రోణాచార్యుని పాదాల వద్ద ఉంచాడు ఇప్పుడు అసలు సమస్య మనకందరికీ మొదటి నుంచి మమ్మల్ని అందరినీ ఇట్లాగే తొక్కేస్తున్నారు ఈ బ్రాహ్మణులు ద్రోణాచార్యుడు ఏకలవ్యుణ్ణి బాణం వేయకుండా చేయలేదా చాలా పొరపాటం అతడి యొక్క ఉద్ధృతి తగ్గుతుందే తప్ప పర్వతం అడ్డుపడిందండి నదీ ప్రవాహానికి ప్రవాసవేగం తగ్గుతుందే తప్ప ఆగిపోతుందా అండి ఆగిపోతుందా చెప్పండి మళ్ళీ దోవ చూసుకుంటుంది అది ఎటుపక్క నుంచి వెడితే ముందుకు పెడతానండి అవునా కాదా ఆ పట్టణ వేలు తీయడం చేత అతనిలో ఉండేటువంటి ఆ శరలాఘవం తగ్గుతుంది వేగం తగ్గుతుంది దానివల్ల ఏమవుతుందయ్యా ఎందుకు ఈ పనిచేశాడు ద్రోణాచార్యుడు ఇట్లా చేయవచ్చునా అది ఎంత మోసం అని ఆయన ఏమైనా విద్య చెప్పాడు ఆ అడగడానికి వాడేదో గురువుగా భావించి గురువుగా పెట్టుకుని ఆ విధంగా విద్య నేర్చుకుంటే నా గురుదక్షిణ ఇవ్వమని వాడు వేలు తీసేసుకుంటే ఏమన్నట్టు ఇది ఎంత స్వార్థం ఇది స్వార్థం కాదండి ధర్మం అని వ్యాసుడు చెబుతున్నాడు ఇక్కడ ఎట్లా ధర్మం అని మళ్ళీ అడగవచ్చు మనం చెబుతున్నారండి నీ జగ్రైషాతి చింతయం శిష్యం ధనుషి ధర్మజ్ఞా అన్వేక్షయా వ్యాసుడు ఖచ్చితంగా ద్రోణాచార్యుడిని ఏమని సంబోధించాడంటే ధర్మజ్ఞా అన్నాడు ధర్మజ్ఞుడైనటువంటి ఆ ద్రోణుడు అని సంబోధించాడు ద్రోణాచార్యుడు చేసింది ధర్మమే కాకపోతే వ్యాసుడు ద్రోణాచార్యుణ్ణి ధర్మజ్ఞాన్ని అనవలసిన ఆవశ్యకత లేదు ఇది మొదటి విషయం రెండో విషయం ఏమంటే క్షత్రియునకు కావలసినంత శరలాఘవం ఒక బోయవానికి అవసరం లేదు ఆనాటి సామాజిక వ్యవస్థ ఏమిటయ్యా అంటే కులవృత్తి అని ఒకటి ఉండదు అవునండి ఇవాటి రోజున ఏ కుల వృత్తి ఎవడు చేస్తున్నాడో కూడా తెలియదు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు బ్రాహ్మణుడు కూడా చెప్పుల దుకాణాలు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు పాన్ తేలాలు పెట్టే వాళ్ళు ఉన్నారు చేయకూడని పని చేస్తున్న వాళ్ళు ఉన్నారా లేరు రా బ్రాహ్మణుల్లో అనేక రకాలైన కర్మలు ఆ కాశీలో చూసామండి తాఫీ పని చేస్తున్నది ఎవరయ్యా అంటే బ్రాహ్మణుడు ఆ సిమెంటు ఇసగా కలిపి తట్టలు పోసినెత్తినబెట్టుకుని వెళుతుంటే వాడికి ఒంటి మీద యజ్ఞోపవీతం ఉన్నది వీడు యజ్ఞోపవీతం ఉన్నది వీడు మోస్తున్నాడు ఎవరు వీడు ఏమిటి వీడు పరిస్థితి ఆ దగ్గరకు వెళ్ళి అడిగితే వాడు చెప్పాడు ఆయన బ్రాహ్మణ్ ఏ బ్రాహ్మణ్ అండి తినడానికి ఇక్కడ ఈ పని చేసే వాళ్ళు ఎవరు లేరు నాకు ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు నేను చేస్తున్నాను బతకాలి కదా వారు చెప్పిన మాటది వాడి భాష కనుక కుల వృత్తులు ఎప్పుడైతే అంతరించినాయి ఆనాడు ఇంకా ఉన్నాయి ఒక బోయేవాడికి ఎంతవరకు విలువ రావాలి ఆ పిట్టలను కొట్టుకుని వాటితో జీవనం గడిపే స్థితిలో విలువ వస్తే చాలు యుద్ధ విద్య పూర్తిగా అతడికి రావలసినటువంటి ఆవశ్యకత లేదు ఆ కారణం చేతనే ద్రోణాచార్యుడు వాడు విద్యాభ్యాసం కోసం తన వద్దకు వస్తే నీకు పూర్ ఇక్కడ నేర్పేటువంటి అవకాశం లేదు రబ్బాయి వెళ్ళిపోమాం అన్నారు రెండవ కారణం ఏమంటే తాను ఆ కౌరవ వంశానికి ఉపాధ్యాయుడుగా ఉద్యోగంలో చేరాడు ఏకలవ్యుణ్ణి కూడా చేర్చుకుని వాడికి పాఠం చెప్పాలి అంటే ఎవరు పర్మిషన్ కావాలండి కరస్పాండెంట్ ఎవరు వీడు ఉపాధ్యాయుడే కరస్పాండెంట్ ఎవరు ఆ కాలేజీ కంటే భీష్మాచార్యుడు అవునా కదా ప్రిన్సిపాల్ ఎవరయ్యా అంటే విద్య వచ్చినా రాకపోయినా కృపాచార్యుడు అర్థమైందా అండి కృపాచార్యుడు ప్రిన్సిపాలు వీడు కేవలం లెక్చరర్ వాడిని చేర్చుకోవాలి ద్రోణ ద్రోణుడు వాడికి విద్య చెప్పాలి అంటే ఎవరు పర్మిషన్ కావాలి అనుమతి కావాలి అందుకోసమని ఈ రెండు కారణాల చేత నీకు నేను చెప్పే అవకాశం లేదురా పొమ్మనం అని చెప్పాడు వాడు వదిలిపెట్టకుండా వీడి ప్రతిమను పెట్టుకుని ఖచ్చితంగా అది వాడు ఏం చెప్పాడు రే నేను ఎప్పుడూ వచ్చి నీకు చెప్పలేదు కదా అంటే కలలో కనపడి నాకు యుద్ధ విద్య రహస్యాలు మీరు చెప్పారండి అని చెప్పిన వాడు ఎవరయ్యా అంటే ఏ దీన్ని బట్టి మనకేం అర్థమయ్యిందో తెలుసునా చెప్పండి ఏకలవ్యుడు ఏం చెప్పాడు మీరు కల్లో కనబడి నాకు యుద్ధ విద్య రహస్యాలు చెప్పారండి నేను దాన్ని అనుసరించే నేర్చుకున్నాను అని చెప్పాడు నేను కల్లో కనబడి చెప్పడం ఏమిటిరా నాకేం తెలీదురా అని ద్రోణాచార్యుడు కానీ వాడు మాత్రం ఇప్పుడు అసత్యం చెబుతున్నది ద్రోణుడా వాడు ఇద్దరు అసత్యం చెప్పటంలా ఎప్పుడైతే వాడు మనసా భావన చేశాడో ఆయన వచ్చినట్టుగానే మనస్సు చెప్పింది ఆయన బోధించినట్టుగానే మనస్సు ప్రవర్తించింది దీన్ని బట్టి మనకు ఏమర్థమైందంటే భగవంతుణ్ణి కూడా మనం అట్లా తలుచుకున్నట్లయితే మనస్సు చేతనే భగవంతుని దర్శనం మనం చేయగలుగుతామా చేయలేమా అది చెప్పవలసింది చాలామంది అంటూ ఉంటారు నాకు ఆ దేవుడు కనపడ్డాడు ఈ దేవుడు కనపడ్డాడని మనం ఏమనుకుంటూ ఉంటాం ఇదంతా ఒట్టి పాసురా దేవుడు ఊడికి అందరికీ కనబడ్డ వాడికి వేరే పనేం లేదా అని అనుకుంటూ ఉంటాం ఖచ్చితంగా కనపడతాడు అయితే ఒకటి అందరికీ కనబడతాడో లేదో తెలియదు ఎవరైతే మానసికంగా పరిపూర్ణమైనటువంటి స్థితిలో భావన చేయగలుగుతారో వాళ్ళకి ఆ భగవంతుడు ఖచ్చితంగా కనపడతాడు అందులో సందేహమేమీ లేదు ఓ ఉపాఖ్యానని చెప్పారండి పార్ల్లో ఉన్నాడు ఒక ఆయన ఇతర దేశాల్లో వాళ్ళ స్నేహితుడు ఇక్కడ ఉన్నాడు ఆ ఇతర దేశాల్లో ఉన్నవాడు ఫోన్ చేశాడు నేను ఫ్లైట్ ఎక్కాను రా అక్కడి నుంచి వస్తాను నేను హైదరాబాదులో దిగుతా అక్కడి నుంచి ట్రైన్ ఎక్కుతా బాపట్లలో దిగుతా నువ్వు ఆ ట్రైన్ టైముకి అక్కడికి రారా చెప్పాడు వస్తాం రా వెళ్ళాడు వాడు ఫ్లైట్లో వచ్చాడు హైదరాబాద్లో దిగాడు ట్రైన్ ఎక్కాడు బాపట్లో వచ్చింది ట్రైన్ వీడు కూడా ట్రైన్ దగ్గరికి వెళ్ళాడు ఒక వ్యక్తి ఆ ట్రైన్ వైపుకు తిరిగి లగేజ్ దింపుతున్నాడు ఈ స్నేహితుడి కోసం ఎదురు చూసేవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి వీప్ మీద ఒక్క దెబ్బ వేశాడు ఎలా ప్రయాణం బాగా సాగిందా అన్నాడు ఆ వ్యక్తి వెనక్కి తిరిగి ఎవరండి మీరు అన్నాడు ఏమో ఆ స్నేహితుడు అనుకున్నానండి సారీ ఏమనుకో మాకండి అని వీడన్నాడు ఇటువంటి సందర్భాలు మన జీవితంలో అప్పుడప్పుడు ఉన్నాయా లేవా స్నేహితుడు కానివాడు స్నేహితుడుగా ఎలా కనపడ్డాడు అనేది ప్రశ్న ఎందుకు కనపడ్డాడు చెప్పండి వాడు ఎప్పుడైతే ఫోన్ చేశాడో అప్పటి నుంచి వీడు దేని గురించి ఆలోచిస్తున్నాడు వాణ్ణి గురించి ఆలోచిస్తున్నాడు మొత్తం వాడి మైండ్ అంతా వాడి మనస్సు నిండా వాడి రూపం నిండిపోయింది దానివల్ల ఎటు చూసినా వాడికి ఎవరు కనబడుతున్నారు వీడేనామో స్నేహితుడు అని అనిపిస్తున్నాడు వెళ్ళాడు కొట్టాడు కాదన్నాడు ఎవరికొచ్చాడు అవునా కదా ఇప్పుడు మనం తలుచుకోవాల్సిందేమంటే ఆ స్నేహితుడిని గురించి మనస్సులో ఎట్లా అయితే భావన చేసావో అదే భగవంతుడిని గురించి చేస్తే భగవంతుడు కనబడతాడా కనబడడా చెప్పండి ఖచ్చితంగా కనబడి తీరుతారు కాకపోతే చేసేటువంటి తీరుబాటు మనకి లేదు అలా చేయగలిగితే భగవద్ దర్శనం మనం చేసుకోవచ్చు ఎవరికైనా ఎప్పుడైనా కనపడతాడు ఫలానా వాళ్లకు మాత్రమే భగవంతుడు కనపడతాడు అనేటువంటి నియమమేమీ లేదు ఆ సాధన పండాలి కనుకనే శతం ప్రతి జగ్రాహ నైషాత్ ఇది చింతయన్ శిష్యం ధనుషి ధర్మజ్ఞ తేషాం ఏవా అన్వేక్షయా ఆ ద్రోణాచార్యుడు చేసిన దాంట్లో దోషమేమి ఆ బోయవాడికి ఇంతకన్నా విలు విద్య ఎక్కువ రావలసినటువంటి పని లేదు ఇక రెండవ విషయం ఏమంటే తాను చేసినటువంటి ప్రతిజ్ఞ నిలబడవలన అక్కర్లేదా చెప్పండి ఎవరు ఏ ప్రతిజ్ఞ చేసినా దాన్ని నిలబెట్టుకోవలసిన ఆవశ్యకత ఉన్నదా లేదా ఏం చేసైనా సరే అన్న మాటను నిలబెట్టుకోవాలి అనే ధర్మం చెబుతుంది ఇప్పుడు అర్జునుడికి మాట ఇచ్చాడా లేదా నిన్ను కన్నా ఎక్కువ విలుకాడు ప్రపంచంలో ఉండేటువంటి అవకాశం లేదు అంత గొప్పవాడుగా నిన్ను నేను చేస్తాను అని మాట ఇచ్చాడా లేదా తాను ఇచ్చిన మాటను నిలబెట్టు భారతంలో కౌరవుల పక్షాన ఏకలవ్యుడు కూడా వచ్చి యుద్ధం చేశాడు అర్థమైందండి మనం చెప్పుకుంటాం ఏకలవ్యుడు కూడా కౌరవ పక్షాన వచ్చి యుద్ధం చేశాడు ద్రోణాచార్యునికి బాసడగా ఈ వేలు లేకపోయిన వాడు శరలాఘవంతో యుద్ధం చేసి సహాయం చేశాడు ఈ దుర్యోధనాదులకు పాండవుల కాకపోతే అంతటి వేగం తగ్గుతుంది అని చెప్పాడు కేవలం ఆ వేగాన్ని తగ్గించి తాను ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడం కోసం తన ప్రయత్నం తాను చేయడంలో ద్రోణాచార్యుని దోషమేమీ లేదు పోనీ అర్జునుడిదేమైనా దోషం ఉన్నదా తాను గొప్పవాడిని కావాలి మిగతా వాళ్ళందరికన్నా విద్య విషయకంగా అని అనుకోవటంలో ఏ విద్యార్థికి దోషము విద్య ఎప్పుడు పెరుగుతుంది చెప్పండి స్పర్ధయా వర్ధతే విద్య పోటీ ఉన్నప్పుడే విద్య పెరుగుతుంది నాకన్నా గొప్పవాడెవడో లోకంలో ఉండకూడదు అని అర్జునుడు అనుకోవటంలో కూడా దోషం లేదు కాకపోతే వాణ్ణి తక్కువ చేసి తాను గొప్పవాడు కాకూడదు ఇక్కడ తక్కువ చేసింది ద్రోణాచార్యుడే కాని అర్జునుడు మాత్రం కాదు అర్థమైందండి కనుక అర్జునుని తప్పు పట్టే అవకాశము లేదు ద్రోణాచార్యుని తప్పు పట్టే అవకాశము లేదు ఈ మూడు సంగతులు ఈ రెండు సంగతులు అలా ఉంటే కేవలం అర్జునుడు తప్ప ఇంకా గొప్ప విలుకాడు లేకుండా చేయవలసినటువంటి స్థితి కల్పించిన వాడబడయ్య అంటే భగవంతుడు వాడి నిర్ణయం ఒకటి ఉన్నది ఆ నిర్ణయాన్ని అనుసరించి ముందుకెళ్లాలి కానీ కాదు అని మన సొంతంగా చేసేటువంటి అవకాశం కూడా లేదు లోకల్లో కారణం చేత ద్రోణాచార్యుడు చేసింది ధర్మమే కానీ అధర్మం కాదు అని తేల్చి చెప్పారు ఒప్పుకుంటున్నారా ఒప్పుకోవట్లేదా అండి ఎందుకని అడుగుతున్నానంటే రేపు మర్నాడు ఎవరైనా మనల్ని ప్రశ్న వేస్తే మనం నిలబడి వాడికి నిరూపించగలిగే స్థితిలో ఉండాలి ఇందులో ద్రోణాచార్యుడు తప్పు లేదు ఇవాళ రోజున అందరూ అడుగుతున్నారు కదండి ఆటవిక జాతి వాడు కదా అని అన్యాయం చేసి అగ్ర కులాల వాళ్ళు అయినటువంటి వాళ్ళు వాడిని నాశనం చేశారు అంటున్నారు వాళ్ళు అడగడానికి అదో పాయింట్ కారణం ఏమంటే భారతాన్ని వాళ్ళు చదివారు కానీ పరిపూర్ణంగా మాత్రం చదవలేదు చదువులు కూడా చదవాలి కథలు ఎవరో చెబితే విన్నాలి ఆ విన్న అలా ఊరుకుని అలాగే ఆలోచిస్తే అది న్యాయమైన విషయం కాదు ఇక్కడ వ్యాస భగవానుడు ప్రతిజ్ఞ ఆత్మనోరక్షన్ సచేత నిరత సత అని చెప్పారు ఆడిన మాటను చెల్లించుకోవటం కోసం ప్రాణాన్నైనా వదులుకోవాలి అని ధర్మశాస్త్రం చెబుతోంది ఏ ప్రాణాన్ని వదులుకోవాలి ఎవరు వదులుకోవాలి ఆ మాట చెప్పినవాడు ద్రోణాచార్యుడు అర్జునుడికి మాట ఇచ్చాడు కనుక తను అన్న మాట నిలబెట్టుకోవటం కోసం అవసరమైతే ప్రాణాలు కూడా ఇవ్వవలసిందే కానీ మాట తప్పేటువంటి అవకాశం ఎన్ని రకాలుగా ద్రోణాచార్యుడు చేసింది సత్యం అతడు ఆచరించింది ధర్మం ఈ పరిస్థితి ఇలా ఉండగా విద్య పూర్తి పూర్తయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడాలి ఎవరు చూడాలి వాళ్ళందరినీ పాఠశాలకు పంపించినటువంటి భీష్ముడు ఆ పిల్లలకి ఎంతవరకు విద్య వచ్చింది ఈయన ఎంతవరకు నేర్పాడా ఆయన గొప్పవాడు కావచ్చు కానీ తనకు వచ్చిన విద్యనంతటినీ పిల్లలకు నేర్పాడా వీళ్ళు అంత గొప్పవాడు అయ్యారా లేదా ఏం చేయాలి అందుకోసమని ఈ బాలు అస్త్ర విద్యా ప్రదర్శన ఏర్పాటు చేశారు ఆ ఏర్పాటు చేయడం కోసం ఆ మంత్రులకు పురమాయించారు దివ్యమైనటువంటి వేదికను ఏర్పాటు చేశారు గ్రామంలో ఉండేటువంటి ప్రజలంతా వచ్చి చూడడానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేశారు అంతఃపురంలో ఉండేటువంటి స్త్రీలు కూర్చోవడానికి కావలసిన ఏర్పాటు చేశారు రాజు అయినటువంటి ధృతరాష్ట్రుడు గాంధారి కూర్చోవడానికి కావలసిన ఏర్పాటు చేశారు ఈ కౌరవులు కానీ పాండవులు కానీ వీళ్ళంతా ఎక్కడున్నారంటే గురువు గారి వెనకాలే ఉన్నారు తప్ప వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఎక్కడా సింహాసనాలు ఏర్పాటు చేసి లేవు కారణం ఏమంటే ఇప్పటి వాళ్ళు విద్యార్థులే కానీ రాజుగా వాళ్ళు ఉండేటువంటి అవకాశం వాళ్లకు విద్యాధ్యయనంలోనే ఉన్నారు ఏ విధంగా వాళ్ళ విద్యా ప్రదర్శన ఉంటుంది ఒక్కొక్కళ్ళ విద్యా ప్రదర్శన ఒక్కొక్కళ్ళు చేయాలి వాళ్ళు ప్రవేశించడానికి ఒక మార్గం ఆ ప్రవేశించిన తరువాత వాడంతట వాడు తాను ఎవరో చెప్పుకోవాలండి పరిచయం తాను ఏ విద్యను అధ్యయనం చేశాడో చెప్పుకోవాలి తన గురువు ఎవరో చెప్పుకోవాలి ఆ గురువు పాదాలకు మనసా నమస్కరించి తన విద్యా ప్రదర్శన చేయాలి ముందు ఎవరిని చెప్పాలి తల్లిదండ్రులను చెప్పాలి ఆ తరువాత ఎవరు గురువు చెప్పాలి ఆ తరువాత తానెవరో చెప్పాలి ఆ తరువాత తాను అధ్యయనం చేసిన విద్య ఏమిటో చెప్పాలి అప్పుడు ప్రదర్శన మొదలుపెట్టాలి ఇది అక్కడ ఉన్నటువంటి రాజనీతి ఎక్కడైనా ఉండేది అటువంటిదే ముందదే చెప్పాలి ఒక్కొక్కరు వస్తున్నారు వాళ్ళ వాళ్ళ విద్యా ప్రదర్శన మొత్తం అంతా చూస్తున్నారు స్తినాపురం అంతా కూడా ఆ ప్రదర్శనశాల వద్ద ఉన్నది తప్ప ఇంట్లో ఒక్కళ్ళు లేరు అటువంటి స్థితిలో మొత్తం అంతా అక్కడ కూర్చున్నారు ఒక పక్కన ఉండేటువంటి పాండవుల యొక్క తేజస్సు ఒక పక్కన ఉండేటువంటి కౌరవుల యొక్క దర్పము అన్నాడు వ్యాసుడు ఏకం పార్శ్వేన ధర్మ పార్శ్వం దర్పాధికం అన్నారు ఇక్కడ దర్పంతో ఉన్నటువంటి తేజస్సు ఇక్కడ ధర్మంతో ఉన్నటువంటి తేజస్సు అటువంటి స్థితిలో ఉన్నది ఆ ప్రదర్శనశాల ప్రదేశం ధర్మరాజాదులు వచ్చారు వాళ్ళ వాళ్ళ ప్రదర్శన చేశారని ఇక ధర్మరాజు తర్వాత రావలసిన వాడెవరు భీమసేనుడు ఈ భీమసేనుని యొక్క ప్రదర్శన ఎలా ఉన్నది అంటే ఒక్కడుగా గత యుద్ధాన్ని ప్రదర్శించే అవకాశం లేదు ద్వంద్వ అయి ఉండాలి ఇద్దరు ఉండి తీరాలి భీమసేనుకు సమవుజ్జీగా రాగలిగిన వాడు అంటే దుర్యోధనుడు ఇప్పుడు ఇద్దరు ఆ యుద్ధ భూమిలో దిగారు ప్రదర్శనశాలలో భుజాస్పాలం సల్పుచు ఎవండి నన్నయ్య గారు చెప్పినటువంటి మాట ఇంకా మనం ముందుకెళ్ళగా ఆది పర్వంలోనే ఉన్నాం రేపటికి కానీ పూర్తి కాదు ఆదిపర్వం భుజాస్పాలంబులు సల్పుచు పాదంబులను కీలించుచు కొంగు పోలే భీమసేనుడు ప్రభాకంపున గడ్డు కట్ట కట్టు ఆనకట్టవలే చేతో సంధింప ఏ విధంగా ఉన్నది ఆ యుద్ధం ఇంకా గొప్పగా చెప్పాడండి అవనీ చక్రము పాద పాదఘాటినల్లాడంగా వాళ్ళు అక్కడ ఆ ప్రదర్శన శాలలో భీమసేనుడు అదుర్యోధనుడు ఇద్దరు కదులుతుండే భూదేవి రేనైనా నీ పాదాల దెబ్బలకు తట్టుకోలేనురా అనే స్థితిలో ఆవిడ అల్లాడంగా వణికి పోతుందటండి అత్యుచ్చభైరవ హియద వాళ్ళు చేసేటువంటి హుంకారానికి భుజ స్పాలనంబునకు ఆకాశము దద్దరిల్లుతుందటండి కాళ్ళు కదిపితే భూమి కదులుతోంది భుజాలు కొడుతుంటే ఆకాశం దద్దరిల్లుతోందండి పాండవ కౌర్య కౌరవ్య గత విఘట్టమకాండవ కౌరవ్య రణాభిషూచిన పటిష్టంబయ్యే ఘోరాకృతి అన్నయ్య గారు చెప్పిన బాగుంది జరగబోయేటువంటి కురుక్షేత్ర సంగ్రామం ముందే కనబడుతోంది అన్నాడు ఆయన అంత ఘోరంగా యుద్ధం చేస్తున్నారు వాడు ఈ ప్రదర్శన అయిపోయింది అర్జునుడు వచ్చాడండి ఎప్పుడైతే అర్జునుడు వచ్చాడో ఆ దివ్యమైనటువంటి అతని యుద్ధ లాఘవాన్ని పక్కన పెడితే పురకృపి అయినటువంటి అతని దివ్యమైన సౌందర్యాన్ని చూస్తున్నారు లోకంలో ఉండే వాళ్ళతో చూచే వాళ్లకు ఎలా కనబడుతున్నాడు అంటే ఇంద్రుడే ఇక్కడికి వచ్చాడు అతని చేతిలో ఉన్నది గాంధీవం కాదు వజ్రాయుధం అనే స్థితిలో ఉన్నారు చూసిన వాళ్ళంతా అటువంటి దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు కారణం ఏమంటే ఒక్కటేనండి విద్య నేర్చుకోవడంలో గొప్పవాళ్ళు చాలామంది ఉండవచ్చు తులీయమైన స్థితిలో ఉండవచ్చు గురువు యొక్క అనుగ్రహం లేకుండా ఎవడూ పైకి వచ్చేటువంటి అవకాశం లేదు కేవలం గురువు యొక్క అనుగ్రహం కనుక ఉన్నట్టయితే వాడు విద్యావేత్త అయినా కాకపోయినా దివ్యంగా లోకల్లో ప్రకాశింపబడతాడు అర్థమైందండి విద్యావేత్త కావక్కర్లా కేవలం గురువు అనుగ్రహం చేత ఆ గురువు యొక్క ఎందుకంటే కేదాలలో ఓ చరిత్ర చెప్పబడింది ఉపమన్యువు యొక్క చరిత్ర మీరు వినే ఉంటారు లేవండి వాళ్ళు ఎంతకాలం చదువుకున్నారు ఆ గురువు దగ్గర ఒక్కరోజు కూడా గురువు పాఠం చెప్పిన పాపాన పోల ఒకటి చేత పశువుల్ని కాసాడు ఒకటి చేత పొలానికి నీళ్లు పెట్టించాడు ఇంకొకటి చేత ఆ పొలం దగ్గర నుంచి బస్తాలు బోయించాడు పెంచుడు చుప్పాడు ముక్క చెబితే ఓట్టు కానీ ఆ శిష్యులకు గురువు పట్ల ఉండే భక్తిని అనుసరించి గురుదేవుడు ఏం చేశాడండి వాళ్లకు కేవలం హస్తమస్తక సంయోగంచేత సర్వ విద్యలు దారాదత్తం చేశాడు అంతకన్నా మించినటువంటి వాళ్ళు లేని స్థితిలో వాళ్ళను తయారు చేశారు ఎంతసేపట్లో తయారు చేశాడు క్షణకాలం కనుక గురువు యొక్క అనుగ్రహం ఉంటే మనం పొందలేనిది లేదు నువ్వు ఎంత విద్య నేర్చినా గురువు యొక్క అనుగ్రహం లేకపోతే వచ్చేది లేదు మేము కళ్ళతో చూసామండి మా మేనమావ గారు ఉన్నారు కూచిపట్ల కోటేశ్వరరావు గారు అని ఆయన పేరు ఒకనొకప్పుడు గొప్ప హరిదాసు ఇప్పుడు లేరు చాలా బక్కపలచుగా ఉండేవాడు ఆయన పాడితే అది దేవగంధర్వ గానం అంత తీయగా పాడేవాడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆయన ఇద్దరు సహాధ్యాయులు కలిసి చదువుకున్నారు సంగీత విద్య గొప్ప హరిదాసాయ ఆయన దగ్గరికి ఒక అతను విద్య నేర్చుకోవడానికి వచ్చాడు హరికథలు నేర్చుకోవాలి వాడు అంటే ఈయన దురాల వాటి ఏంటంటే ఇంట్లో చెప్పేవాడు కాదు పదకొండింటికి షాపులన్నీ మూసేసిన తర్వాత బజార్ వెళ్ళి ఓ దుకాణం ముందు కూర్చుని అక్కడ పాఠం చెప్పేవాడు దీనికి ఉన్న దురాలు వాటది దీంట్లో పాఠం చెప్పేవాడు కాదు బయట ఎవడు చూసినా ఏమనుకున్నా ఏమో ఆయనకేం పట్టేది కాదు చాలా గొప్పగా చెప్పేవాడు ఆ కూడా నేర్చుకున్నాడు నేర్చుకున్న తర్వాత మొట్టమొదటి కథా కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు ఈయనే అధ్యక్షుడిగా పెట్టి పరిచయ వాక్యాలు చెప్పి పిల్లవాడు ఇటువంటి వాడు అటువంటి వాడు చాలా గొప్పవాడు చక్కని పాట ఉన్నది మంచి వినయం ఉన్నది ఇవన్నీ చెప్పారు ఆ కథ ప్రారంభించాడు ఆ తరువాత మా గురువు గారికి నాకు విద్య నేర్పాలి అంటే ఎంత కష్టపడేవాడు ఆయన ఒక్క ముక్క చె చెప్పేవాడు కాదు నేను బలవంతాన ఆయన్ని లాక్కొచ్చి రోడ్డు మీద ఓ దుకాణం ముందు కూర్చోబెట్టుకుని అయ్యా చెప్పండి చెప్పండి అని కాళ్ళు గడ్డాలు పుట్టుకొని బతివులాడితే ఇంతకాలానికి నాకు ఈ విద్య చెప్పాడు ఆయన ఆయన నేను తెచ్చుకున్నా కానీ ఆయన చెప్పలేదు అటువంటి ఆయన ఆయన అంతకన్నా దుర్మార్గుడు లేడు అని లోకల్లో ప్రచారం మొదలుపెట్టాడు ఎప్పుడైతే ప్రచారం మొదలుపెట్టాడో ఈయనకు తెలిసింది ఆ విషయం ఎవరి పాపం వాళ్ళదు వాడి కర్మం వాడు అనుభవిస్తాడు అని అన్నాడు ఈయన ఒక్కటే మాట ఇక తర్వాత వాడు ప్రపంచంలో కనబడితే ఉంటుంది హరికథా లోకంలోనే నాకు అనిపించిందప్పుడు అతను పాట మంచి పాట మాట మంచి మాట రూపం చక్కని రూపం చచ్చని గొప్పవాడి దగ్గర విద్య నేర్చుకున్నాడు అటువంటి వాడు ఆ ఫీల్డ్లోనే లేకుండా పోయాడు ఎందుకని లేకుండా పోయాడు అంటే గురువు యొక్క శాపము ఒక్కటే కారణం ఆ గురువు యొక్క అనుగ్రహం ఉన్నదా ఆనందాన్ని పొందుతాం అన్నింటినీ పొందుతాం ఆ గురువు అనుగ్రహం లేదా ఎంత విద్య నేర్చుకున్న దానివల్ల ప్రయోజనం లేదు భీమసేనుల భీమసేనుడు ఆ దుర్యోధనుడు వాళ్ళ యుద్ధ ప్రదర్శన అయిపోయిన తర్వాత అర్జునుడు వచ్చాడు ఎట్లా కనబడుతున్నాడో చెప్పారండి ఐంద్రింద్రాను దేవేంద్రుడే వచ్చాడు అనే దృష్టితో చూస్తున్నారండి కాంచం కవచం బిభ్రతు ద్రోణాచార్యుడు కూడా ఓ బంగారు కవచాన్ని తెప్పించి వాడుకు వేశాట ఎందుకంటే ఈ శిష్యుడి పట్ల స్పెషల్ ఎఫెక్షన్ ఉందా లేదా మిగతా వాళ్ళని అట్లా వదిలిపెట్టి వీడికి మాత్రం కాంచనం కవచం బిబ్రతు ప్రత్యక్త సో అప్పుడే ఉపకిన గంగ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత స్వచ్ఛంగా ఉన్నది అతని ముఖం అప్పుడే వెలిగారము పెట్టి బాగా దానికి పుటం పెట్టినటువంటి బంగారము ఎట్లా మెరిసిపోతుందో అట్లా మెరిసిపోతున్నారు దేనివల్ల అంటే విద్య వల్ల వెలిసిపోతున్నారు అర్థమైందా అండి ఊరికే ఒంటికే ఓ మైపూతలు రాసుకుని మెరిసిపోవటం వేరు ఆ మెరుపు ఎంతసేపు ఉంటుంది చాలా అల్పకాలం కానీ ఇతడికి వచ్చినటువంటి ఆ మెరుపు ఉన్నది దేనివల్ల వచ్చింది అంటే విద్య వల్ల వచ్చిందండి చాలామందిని మనం చూస్తూ ఉంటాం వేద పండితులు కొంతమంది మనకు కనబడుతుంటూ ఉంటారు వాళ్ళని చూడంగానే మనం అప్రయత్నంగా చేతులు ఎత్తి నమస్కారం చేస్తాం వాళ్ళు ఎంతవరకు చదివారో మనకేమీ తెలీదు అయినా కానీ నమస్కారం చేస్తాం ఎందుకు చెయ్యాలని బుద్ధి పుట్టింది అంటే వాళ్ళలో ఉండేటువంటి ఆ వేద విద్య మాతయే మన చేతులు పైకి ఎత్తిచ్చు ఆ విద్య వల్ల మనం నమస్కరించగలిగాం ఏషకుంతీసుట వ్యాసభగవానుడు కూడా ఎంత గొప్ప మాట ప్రయోగించారంటే ఆ అర్జునుడి పట్ల ఏషకుంటీసుమ పాండవ వాణ్ణి ఏమని గౌరవించారండి శ్రీమాన్ అన్నారు సాక్షాత్తు నారాయణుని అంశతో ఉద్భవించాడా అన్నంత గొప్పగా ఉన్నట్ట వినబడుతోందా వినపడుతుందా మీకు వినపట్టలేదా మరి అక్కడ కూర్చున్నారే ఇక్కడికి రండి స్వామి ఏషకుంతీసు ఏషకుంతీసు ఇప్పుడు వినపడుతుందా ఈ మాట ఏదో ఇందాకే చూస్తే చేసేవాళ్ళందా శ్రీమందేశ పాండవ మధ్యముడైనటువంటి శ్రీమంతుడైనటువంటి అర్జునుడు పాండవ మధ్యముడు సామాన్యమైనటువంటి వాడు కా ేషపుత్రో మహేంద్రస్ వీడి గొప్పతనం ఏమిటంటే ఇంద్రుని యొక్క వరప్రభావం చేత పుత్రడు కరుణాయేష రక్షిత అంతేకాదు భగవంతుని యొక్క వ్యూహములో కూడా వీడు ప్రధానమైనటువంటి వాడు ఆ భగవంతుని వ్యూహం అంటే ఏమిటి రాబోయేటువంటి ఆ యుద్ధంలో ఎవరయ్యా ప్రధానమైన వాడు అంటే వీడే జరగబోయేటువంటి యుద్ధంలో ఆ భగవంతునితో పాటు వెంట ఉండి ప్రధానమైనటువంటి పాత్ర పోషించేటువంటి వాడు వీడే అన్న సంగతిని వ్యాస మహానుభావుడు ఇక్కడ ముందుగానే మనకు సూర్యార్థ సూచకంగా ఇచ్చారు ోమేంద్రస్ కరు కురూణేషరక్షిత ఈ వంశాన్ని మొత్తాన్ని కూడా కాపాడగలిగినటువంటి వాడు వీడు ఒక్కడే అనేటువంటి స్థితిలో అంత దివ్యమైన శోభ కలిగి ఆ కవచాన్ని ధరించి దివ్యమైన ప్రభతో వెలిగిపోతూ ఆ యుద్ధ రంగంలో ప్రదర్శన రంగంలో అడుగు పెట్టాడు అర్జునుడు ఇప్పటి వరకు వాడు ఆ అడుగు పెట్టడాన్ని గురించి మాత్రమే చెప్పాడండి ఇక వాడి ప్రదర్శన ఎట్లా ఉన్నది దిగ ఏషోస్త్ర విదూషం శ్రేష్టక ఏషర్మభృతం పరగా వాడి యుద్ధ విద్య ఎట్లా ఉన్నది అంటే అతడు బాణం తీయటం వేయటం ఈ రెండూ ఎవరికి కనపడటల్లా వేయబడిన బాణములు మాత్రం కనబడుతున్నాయి తీయడం వేయడం మాత్రం కనబడతా అంత లాఘవాన్ని పొంది ఉన్నాడు ఒక్కొక్క అస్త్రాన్ని ప్రయోగిస్తే అగ్నిహోత్రుడు వస్తున్నాడు ఇంకో అస్త్రాన్ని ప్రయోగిస్తే వచ్చిన అగ్నిహోత్రుడే చల్లాడి దడివాన కురుస్తుంది ఇంకొక అస్త్రాన్ని ప్రయోగిస్తే వాయువు వచ్చి అక్కడ కూర్చున్న వాళ్ళందరినీ కూడా ఎట్లా లేపుతున్నదో తెలుసునండి గాలికి కొట్టుకుపోయేట్టుగా చూస్తున్నాడు ఒక్కొక్క సమయంలో అర్జునుడు కనబడకుండా వెళ్ళిపోతున్నాడు ఒక్కొక్క సమయంలో దివ్యమైన తేజస్సుతో కనబడుతున్నాడు ఇక అర్జునుడు తప్ప ఇంకెవడు లేడురా ఇటువంటి వీరుణ్ణి మనం ఎక్కడా చూడలేదురా అనే స్థితికి ఆ ప్రజలంతా వచ్చారు వాళ్ళందరి దృష్టి ఎక్కడ ఉన్నది అంటే కేవల పాండవ మధ్యముడైనటువంటి అర్జునుని పట్ల ఒక్కసారిగా కూర్చుని ఈ విలువిద్యా ప్రదర్శన చూసేటువంటి వారి అందరూ కళ్ళు ఎటువైపు తిరిగినాయి అంటే చెప్పాడండి వ్యాస భగవానుడు భృత్యాంపాలయ్య కుంతీ దృశ్యతే వాళ్ళందరూ ఎటువేపు తిరిగారు ఒక్కసారి కుంతి దేవు వైపు తిరిగారట ఏమని ఎటువంటి పిల్లవాడికి జన్మనిచ్చావమ్మా ఏమండి ఎంత గొప్ప విశేషం అంటే మంచి పని చేసినా తల్లిదండ్రులనే తలుచుకుంటారు చెడు పని చేసినా తల్లిదండ్రులనే తలుచుకుంటారు అవునా కాదా చెప్పండి ఇప్పుడు మంచి పని చేశారనుకోండి అయ్యా మీ అమ్మ నాన్న ఎవరు మీ తల్లిదండ్రులు ఎవరు అని అడుగుతారు చెండాలపు పనిచేసినా ఇదే మాట్లాడుగుతారు కాకపోతే సౌండ్ డిఫరెన్స్ ఎవరబ్బాయి బాబు ఇది డిఫరెన్స్ ఏమండి రెండింటికి కీర్తి ప్రతిష్టలు కానీ అపకీర్తి కానీ పొందేది ఎవరయ్యా అంటే కన్న నేరానికి తల్లిదండ్రుల దే అందుకనే పెద్దవాళ్ళు చెబుతారు రామకృష్ణ పరమహంస అంటారు పొట్ల కాయను పెంచినట్టు పెంచవలే వివేకానందునితో సంభాషించే సమయంలో తల్లి పిల్లలను ఎలా పెంచాలి అన్నప్పుడు ఏం చెప్పారండి రామకృష్ణ పరమహంస పొట్లకాయను పెంచినట్టు పెంచాలి పొట్ల పెంచుతారండి అడుగున రాయి క లేకపోతే అది వంకరలు తిరుగుతుంది మనం కూడా వాడికి క్రమశిక్షణ అనే రాయి కట్టకపోతే వాడు కూడా వంకర్లు తిరుగుతాడు మనం వాడు చుట్టూ తిరగాల్సిందే తప్ప మనం చేయగలిగిందేమీ కనుక వాడు గొప్పవాడైనా నీచుడైనా బాధ్యత ఎవరిది అంటే తల్లిదండ్రులదే ఇవాళ పొద్దున అణి మాండవ్యుడు కూడా మనకు చెప్పాడు చిన్నతనంలో తప్పు చేస్తే ఆ శిక్ష ఎవరు అనుభవించాలని చెప్పాడండి తల్లిదండ్రులు అనుభవించాలి అని ధర్మరాజుకే ధర్మశాస్త్రాన్ని ఉపదేశించాడు మాండవుడు కనుక ఎంతో జాగ్రత్తగా చూడాలి అతడలా విద్యా ప్రదర్శన చేస్తున్న సమయంలో తల్లివైపు చూసింది లోకం అంతా కూడా ఒక్కసారి ఆ కుంతీదేవి ఆనందానికి అంతులేదండి ఇతపూర్వం ధర్మనందనుడు ఆ రథం మీద వచ్చి చేసేటువంటి యుద్ధ విద్యను ప్రదర్శించాడు అంత ఆనందాన్ని పొందలా ప్రేమసేనుడు వచ్చి గదా యుద్ధాన్ని ప్రదర్శించాడు అంత ఆనందాన్ని పొందలా కానీ ఇప్పుడు అర్జునుడు చూపిస్తున్నటువంటి యుద్ధ విద్యా ప్రదర్శన చూస్తే ఆవిడికి కలిగినటువంటి ఆనందానికి అవధులు లేవు కారణం ఈ ప్రజలంతా ఆవిడ వైపు చూసిన చూపులో ఉండే భావం ఆవిడ ఆనందానికి ద్యోతకమయ్యేది ఎప్పుడైతే ఆ స్థితి కలిగిందో ఆవిడ ఆనందం ఇబ్బంది ముబ్బడై పరవశించిపోయింది ప్రజలంతా కూడా ఎంతో ఆనందాన్ని పొందారు అటువంటి సమయంలో ఒక సింహ గర్జన వినపడిందండి ఏం వినపడింది సింహ గర్జన వినపడింది ఎలా సింహ గజేంద్రాణం బలవీర్య పరాక్రమక కీప్తికాంతిచ్యుతి గుణైందోజ్వలనోపహు కనక సింహ సంఘమనోయు అసంఖ్యయగుణగ శ్రీమాన్ భాస్కరస్ మీకు అర్థమైపోయి ఉండాలి ఎవరు చెప్పండి కర్ణుడు చెట్టవరికి తేల్చేసాడు కదా వ్యాసుడు భాస్కరస్య ఆత్మసంభవ అనేటప్పుడుగా తెలిసిపోయాడు అంతేకాదు రెండో పదంలో సూర్య ఇందు ఉజ్వలన్ ఉపమహ అన్నాడు సూర్యభగవానుడు చంద్రుడు అగ్నిహోత్రుడు ఈ ముగ్గురి తేజస్సులు కలిసి ఆ ప్రదర్శనశాల యొక్క ప్రారంభ ద్వారము వద్ద నిలబడి గర్జించినట్టుగా అనిపించింది ఎవరైనా అంతగా గర్జించిన వారు అంటే ఆ సూర్యభగవాను యొక్క వరప్రసాదం చేత పుట్టినటువంటి కర్ణుడు కేవలం గర్జించడమైనా దూసుకుని ఆ ద్వారాన్ని దాటి లోపలికి వచ్చేశాడు ఆ ప్రదర్శనశాలలో అడుగు పెట్టాడు అడుగు పెట్టినటువంటి వాడు అంటున్నాడండి అఖంచకు రు రాజ్యాంచేష్టముపము భుజతం శ్రేయో నఖలు నర్తవ్యేన యుద్ధోయకం యుద్ధో అయకం అన్నాడండి అర్జున నీవు ఒక్కడివే ఇవేవో ప్రదర్శిస్తున్నాను అనుకుంటున్నావేమో వాళ్ళందరూ అమాయకులయ్యి ఇదేదో గొప్పతనం అనుకుంటున్నారు నువ్వు చేసిందంతా సర్కస్ ఈ మాట అన్నదండి కర్ణుడు ఇంతకన్నా విశేషమైనటువంటి విలువద్యా ప్రదర్శన నేను చేస్తాను ఎప్పుడైతే కర్ణుడు ఈ మాట అన్నాడో అప్పటిదాకా పంచపురాణములలో నాలుగు ప్రాణములు పోయి ఐదో పురాణం కూడా పోవడానికి సిద్ధంగా ఉన్న దుర్యోధనుకు మిగిలిన నాలుగు ప్రాణాలు కూడా తిరిగి వచ్చినాయి ఆ దుర్యోధనుడి పరిస్థితి ఎట్లా ఉంది పోయినాయి అనుకున్న నాలుగు ప్రాణాలు మళ్ళీ తిరిగి వచ్చినాయి నాకొకడు దొరికాడు వాడు గెలుస్తాడా గెలవడా అన్న విషయం తర్వాత ముందు వీళ్లను ఎదిరించడానికి ఆనకట్టవేయడానికి అడ్డుకట్టవేయడానికి ఒక ఆధారం ఎప్పుడైతే అతడు వచ్చి ఆ విధంగా ప్రలాభాలు పలికాడో కర్ణుడు వెంటనే భీష్మాచార్యుడు అడిగాడు ప్రదర్శనకు అర్హత కావాలి జనాికంగా ఏర్పాటు చేసిన ప్రదర్శన కాదు భీష్మాచార్యుడు ఎంత లీగల్గా మాట్లాడాడో చూడండి మా కౌరవ వంశం పాండవ వంశంలో ఉన్న పిల్లలను విద్యార్థులుగా పంపాము ఆ విద్యార్థులకు ఎంతవరకు విద్య వచ్చిందో తెలుసుకోవటం కోసం వాళ్ళ విద్యా ప్రదర్శన ఏర్పాటు చేశాం కానీ ఇది యుద్ధ విద్యా ప్రదర్శన మాత్రం కాదు కేవల విద్యా ప్రదర్శన అంతవరకే నీకన్నా గొప్పగా చేయగలను నేను అవి చేయగలను ఇవి చేయగలను ఇవన్నీ బాగానే ఉన్నాయి రాజు అయితే తప్ప ఈ లోపల అడుగు పెట్టేటువంటి అవకాశం లేదు ఎప్పుడైతే మాట చెప్పాడో వెంటనే దుర్యోధనం లేచాడండి త్రేతావైవర్ధిత రాజ్యాం ఆఖ్యాక శాస్త్రాన్ని శాస్త్రములు మూడు లక్షణములను చెప్పినాయి రాజ్యానికి ఏమిటా మూడు లక్షణాలు ఒకటి క్షత్రియ వంశ సంజాతుడు ఒకట రాజ్యాన్ని పొంది ఉండుట లేదా అక్కడి తండ్రి రాజ్యాన్ని పొంది ఉండుట ఇది మొట్టమొదటి కారణం ఇక రెండోది వీర్యాత్ బలం బలం ఉద్ధృత్య శక్తి సామర్థ్యాలు కలిగి యుద్ధ విద్య కలిగి అవి ప్రదర్శించగలిగిన రాజుతో సమానమైన ఏమండి గొప్పవాడైతే మా అబ్బాయికి ఏమండి రాజా అని అంటుందా లేదా తల్లి అట్లాగే వీడు కూడా రాజాని చూడండి ఇక మూడో కారణం అధికారమేవ పశ్చేత్ అంగరాజ్యన దీయత ఏ తత్తు క్షణం అధికారం లేకపోతే రాజు కాదు అని ఒకవేళ మీరు అనుకునేట్టయితే అంగరాజ్యాన్ని ఇప్పుడే కర్ణునకు ధారాదత్తం చేస్తున్నా మీరు మాట్లాడకుండా కూర్చుంటే చాలా మంచిది ఎవరి మాట అన్నది దుర్యోధనుడు ఎవరినన్నాడండి భీష్ము అర్థమైందా అండి ఎప్పుడైతే కోపం వచ్చి ఆఫీసరు తన దగ్గర ఉద్యోగస్తుని షటప్ అంటాడో అట్లా ఇప్పుడు ఎవరు ఎవరినన్నారండి ఇక్కడ దుర్యోధనుడు భీష్మాచార్యుడు అంటున్నాడు వాస్తవంగా భీష్మాచార్యుని ఎదురకుండా నిలబడి మాట్లాడేటువంటి అర్హత ధృతరాష్ట్రుడికే లేదు అటువంటిది వాడికి కొడుకైనటువంటి వాడు భీష్మాచార్యుణ్ణి అంత మాట మాట్లాడాడు ఎంతకన్నా ఎక్కువగా మాట్లాడితే ఆ భీష్ముడిని కొత్తను కూడా కొడతాడేమో అని ఆలోచించాడు భీష్ముడు తరువాత భీష్ముడు మాట్లాడలేదండి మాట్లాడలేదు అంగరాజ్యాన్ని ఇచ్చేస్తున్నానన్నాడు వెంటనే కృపాచార్యుడు అన్నాడు అక్కడే నిలబడ్డాడు కృపాచార్యుడు రాజ్యాధికారం న పశ్యేది సర్వై అధికారం మరణమే ఎత్ పాత అగ్రజోత్ర ఇప్పుడు ఈ ప్రదర్శన చేసే వాళ్ళల్లో ఎవరికీ రాజ్యాధికారం లేదు రాజులుగా ఉన్నవాళ్ళు ఎవరు లేరు అందరూ విద్యార్థులే ఇప్పుడు నువ్వు ప్రత్యేకించి రాజుగా వాడిని చేసి వీడు రాజు కనుక వచ్చి ప్రదర్శించవచ్చు అని చెప్పేటువంటి అవకాశం లేదు ఇక రెండో విషయం నీకే రాజ్యం లేదు నువ్వు ఎవరికి ఇస్తావయ్యా కృపాచార్యుడు అడిగిన మాట నీ సంగతి వదిలిపెట్టు నీ తండ్రికి ఉన్నదా రాజ్యం ఈ రాజ్యం అంతా ఇప్పటి పరిపాలన చేస్తున్నవాడు మరణించిన పాండురాజే ఇది ధర్మశాస్త్రం కాదనే హక్కు ఎవరికి కనుక ధర్మనందనుడే ఒకవేళ యువరాజు పట్టాభిషేకం అంటూ జరిగితే ఎవరికి జరగాలి అంటే ధర్మరాజుకు జరగాలి అంగరాజ్యం ఇచ్చినా ఇంకో రాజ్యం ఇచ్చినా ఏది ఇచ్చినా కానీ ఎవరికి పట్టాభిషేకం చేయాలి ధర్మరాజుకు చేయాలి తప్ప ఇంకెవరికి పట్టాభిషేకం చేసేటువంటి అవకాశం కనుక నేను అంగరాజ్యం ఇస్తాను ఆ రాజ్యం ఇస్తాను ఈ రాజ్యం ఇస్తాను అనే అర్హత లేదు ఎప్పుడైతే కృపాచార్యుడు మాట చెప్పాడో వెంటనే దుర్యోధనుడు ఏమన్నాడో తెలుసునా విద్యాధ్యయనం చేయించడం చేతకాని వారు కూడా మాట్లాడతారా అని అడిగాడు కృపాచార్యులు ఎవరిని అడ్డం పెట్టుకుని మాట్లాడాడండి ద్రోణాచార్యుడు ఈయనకన్నా గొప్పవాడు అనే ఆలోచనతో మేము విద్యాభ్యాసం చేయడానికి వస్తే పరిపూర్ణమైనటువంటి విద్యను చెప్పలేని వాళ్ళు కూడా ఈ సభలో మాట్లాడుతున్నారా అని కృపాచార్యుణ్ణి అవమానించాడు వాడి వయస్సు ఆ దుర్యోధనుడికి జన్మత వచ్చినటువంటి లక్షణాలు ప్రారంభవశం చేత వచ్చినటువంటి లక్షణాలు వాతావరణ పరిస్థితుల వల్ల వచ్చినటువంటి లక్షణాలు ఈ మూడు లక్షణాలు ప్రతి జీవుని పైన బాగా బాగా పనిచేస్తాయి కనుకనే మనం ఉండే వాతావరణం బాగుండాలి ఉండేటువంటి చోటు బాగుండాలి మనం తిరిగేటువంటి ప్రాంతం కూడా మంచిదై ఉండాలి ఆ పరిస్థితులన్నీ మంచిగా ఉన్నప్పుడు మాత్రమే సరైనటువంటి స్థితిని మనం పొందగలుగుతాం మన జీవితాన్ని మనం సక్రమంగా నడుపుకోగలుగుతాం లేకపోతే అనేక రకాలైన త్రోవలు తొక్కవలసిన పరిస్థితి వస్తుంది నీకు బుద్ధి లేకపోయినా నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు నిన్ను అనేక రకాలుగా ప్రేరేపణ చేసి సరి అయినటువంటి మార్గంలో ఉన్నవాడిని కూడా తప్పుడు మార్గంలో పంపించేటువంటి అవకాశాలు ఉంటాయి అందువల్ల చేటువంటి చేసేటువంటి స్నేహం కూడా ఎవరితో చేస్తున్నాం ఎటువంటి వాళ్ళతో చేస్తున్నాం అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా ఉండి తీరాలి అటువంటిది అంత చిన్న వయస్సులో ఉన్న దుర్యోధనుడు ఆచార్యుడైనటువంటి వాడు వీడు పుట్టక ముందు నుంచి ఆ స్థానంలో ఉన్నటువంటి కృపాచార్యుణ్ణి ఎంత మాట మాట్లాడాడు ఎప్పుడైతే కృపాచార్యుణ్ణి ఆ మాట అన్నాడో ద్రోణుడు లేచాడండి ద్రోణాచార్యుడు లేచాడు ఇక్కడ ద్రోణాచార్యునికి కూడా సమస్యే ఎందుకంటే కర్ణుడు ఎవరి శిష్యుడో ద్రోణునికి తెలియదు అసలు ఎవరో కూడా తెలియదు దుర్యోధనుడికి మాత్రం తెలుసా తెలియదు ఇప్పుడు వచ్చాడు అర్జునుణ్ణి ఎదిరించాడు గనుక నాకు మిత్రుడు ఇది దుర్యోధనుని యొక్క ఆలోచన అసలు వాడు అర్జునుణ్ణి గెలుస్తాడా గెలవడా అన్న విషయం కూడా వాడికేమీ తెలియదు శత్రువుని తిట్టగలిగిన వాడు కనపడితే సర్వసంపదలు ఇవ్వడానికి సిద్ధపడేటువంటి మూర్ఖ శిఖామణి ఎవరయ్యా అంటే అర్జున్ దుర్యోధనుడు అర్థమైందా అండి కేవలం తన శత్రువు అర్జునుడు ఆ అర్జునుడిని తిట్టడానికి వీడు వచ్చాడు కనుక వీడికి కావలసినవన్నీ ఏది కావాలంటే అది ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఎవడు ఆ దుర్యోధనుడు ఏదో పొరపాటుని చెప్పానండి అర్జునుడని లోకంలో బోల్డ్ ఎంతమంది ఉన్నారండి అటువంటి వాడు ఒక వాడే కాదు ఎంతమంది లేరండి ఎంతమంది లేరు అనేక మంది ఉన్నారు ఒక్కటండి భారతం అప్పుడు జరిగిందే కాదు ఇప్పటికీ జరుగుతోంది ఆ దుర్యోధనులు ఉన్నారు ధర్మరాజులు కూడా లోకంలో ఉన్నారు లేకపోలేదు అర్జునుని వంటి వాళ్ళు ఉన్నారు భీమశేనుని వంటి వాళ్ళు ఉన్నారు లోకంలో కనుక ఎవరెవరు ఏ ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది మాత్రం మనకేం తెలియదు చూస్తూ ఉండడమే అక్కడ ప్రేక్షకులు ఎట్లా చూస్తున్నారో మనం కూడా అట్లా చూస్తున్నది కాకపోతే ఒకటి ఎటువంటి వాళ్ళు ఏమవుతారు అనేది మాత్రం మనకు తెలుసు ఎట్లా తెలుసు అంటే వ్యాసుడు భారతంలో చెప్పాడు మనకు అటువంటి వాళ్ళే ఇక్కడ ఉన్నారా ఇదిగో ఈ విధంగా అవుతారు అని మనం ముందే చెప్పవచ్చు తనకే రాజ్యం లేనటువంటి వాడు అంగరాజ్యాన్ని ఇస్తానన్నాడు ఇప్పుడు ద్రోణాచార్యులు లేచి అడుగుతున్నాడండి పుంక్షన్ సాధ్యం ఏ తత్కశ్చనర్హతేన ప్రదర్శయా కృతయా బాలక అబ్బాయి నీవు ప్రదర్శన చేస్తాను అంటే మేమేం కాదం వాళ్ళతో పాటు నువ్వు కూడా ప్రదర్శన చేయవచ్చు కానీ ఇది రాజ్యసభ ఇక్కడ కేవలం క్షత్రియులకు మాత్రమే అర్హత నీ తల్లి ఎవరో నీ తండ్రి ఎవరో ఏ రాజ్యానికి పరిపాలకుడో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీ గోత్రం ఏమిటో నీ పేరు ఏమిటో చెప్పు మొత్తం ఎవరని చెబుతాడండి ఎప్పుడూ చిన్నతనంలోనే తన తల్లి సూర్యభగవాను పిలిచి ఆ సూర్యభగవాను వరప్రభావం చేత సహజ కవచ కుండలములు కలిగినటువంటి ఒక పశువాడు కలిగితే ఆ పశువాడిని ఒక మందసంలో పెట్టెలో పెట్టి ఆ నదీ ప్రవాహానికి వదిలేస్తే రథసారథి అయినటువంటి ఒక సూతుడు అతని భార్య ఆ నదిలో స్నానానికి పెడితే ఆ పెట్టే వాళ్లకు దొరికితే దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి ఆ పశువాణ్ణి చూచి వాణ్ణి తీసుకువెళ్ళి పెంచుకున్నారు వాళ్ళు రాధాదేవి పెంచింది కనుక రాధేయుడు అన్నారు వాళ్ళది సూత వంశము గనుక సూతుడు అన్నారు సూతులు అంటే అర్థం ఏమిటండి ఆ రోజుల్లో ఉన్నటువంటి దాని ప్రకారం డ్రైవర్ సూతుడంటే ఎవరయ్యాడే బండి నడిపేవాడు అని అర్థం రథాన్ని నడిపేవాడు సూతుడు ఇప్పుడు కర్ణునికి సమస్య ఏర్పడింది ఏం చెప్పాలి ఎలా ఎప్పుడైతే సమస్య ఏర్పడిందో దుర్యోధనుడు తెగించాడు ఇప్పటిప్పుడు నేను అంగరాజ్యానికి కర్ణుని అభిషిక్తుణ్ణి చేస్తున్నా అని కిరీటాన్ని తెప్పించి వాడి నెత్తి మీద పెట్టి రాజదండాన్ని ఇస్తున్నాను అని ఒక ఖడ్డాన్ని వాడి చేతిలో పెట్టి ఇప్పుడు నా మిత్రుడు రాజు ప్రదర్శన చేయవచ్చు అన్నాడు ధర్మం ఒప్పుకోదా ఒప్పుకోకపోతే అసలు ప్రదర్శననే ఒప్పుకోను అనే స్థితిలో ఉపన్యసించాడు ఎవరు దుర్యోధనుడు తన శిష్యుని పట్ల తనకు ఉండేటువంటి నమ్మకం చేత ద్రోణాచార్యుడు అంగీకరించాడండి దేనికి అంగీకరించాడు కర్ణుని యొక్క ప్రదర్శన కర్ణును ఎవరి వద్ద విద్యాధ్యయనం చేశాడండి పరశురామాదుల వద్ద నేర్చుకున్నాడు సామాన్యమైనటువంటి వాడు కాదు అస్త్రశస్త్రాద్యలలో దివ్యమైనటువంటి నేర్పరితనం కలిగినటువంటి వాడు ఒక్కసారి కర్ణుని వైపు తిరిగినట్లయితే న్యాయంగా అతడు శాపోపహతుడు అవ్వడం చేత ఆ స్థితికి ఏర్పడ్డాడు అంతేకాదు మూర్ఖత్వం చేత కూడా ఏర్పడ్డాడు అర్థమైందా అండి స్నేహానికి విలువ నివ్వచ్చు కానీ స్నేహితుడు ధర్మబద్ధమైనవాడా అధర్మబద్ధమైన వాడా అనేటువంటి ఆలోచన స్నేహం చేసేవాడికి ఉండాలి తన యొక్క విలు విద్యా ప్రదర్శన ఇక్కడ చూపాలి కనుక చూపటానికి అవకాశాన్ని ఇచ్చి తన పలువు నిలబెట్టాడు గనుక ఈ దేహమంతా నీ సేవ కోసం త్యాగ చేస్తుంది త్యాగం చేస్తుంది అని మాట ఇచ్చి ఆ రాజ్యాన్ని స్వీకరించారు విద్యా ప్రదర్శన మొదలుపెట్టాడండి సార్ఘం బంధూనా ప్రియకృద్ధవాద అనుమా అన్నారు అంతటి సుయోధనుడు కూడా కర్ణునికి పాదాభివందనం చేశాడండి పాద అనుందమా మిత్రమా నా పరువు నిలబెట్టావు నా ప్రాణాలు నిలబెట్టావు నీ యొక్క ప్రదర్శన వల్ల దివ్యమైనటువంటి ప్రదర్శన కర్ణుడు చూపిస్తున్నాడు దానికి వ్యతిరేకంగా అర్జునుడు కూడా చూపిస్తున్నాడు ఇక్కడ ఇద్దరిలో ఎవరూ తక్కువ వారు కనబడలా ఒక్క క్షణంలో అయితే అసలు అర్జునుడు కనపడకుండా పోయాడు కనపడకుండా పోయేటప్పటికీ కుంతీదేవికి మూర్చ వచ్చి ఆవిడ పడిపోయింది ఆ పక్కనే ఉన్నటువంటి మిదురుడు ఆవిడకి శైత్యోపచారాలు చేశాడు వదిన గారికి ఆ కుంతీదేవికి చాలా దివ్యమైనటువంటి సేవ చేశాడు అని భారతం చెప్పింది ఒక్క క్షణంలో మళ్ళీ అర్జునుడు వచ్చాడు అదిగో అర్జునుడు కనపడ్డాడు అని ప్రజలంతా కరతాడత్వం చేసేప్పటికీ మళ్ళీ ఓపిక వచ్చింది ఆవిడకి తన పిల్లవాడు గట అంత దివ్యమైనటువంటి స్థితిలో యుద్ధ విద్యా ప్రదర్శన జరుగుతూ ఉండగా సూర్యుడు అస్తమించాడండి ఎప్పుడైతే సూర్యుడు అస్తమించాడో ఈనాటికి విలువిద్యా ప్రదర్శన రంగము ముగిసింది రేపటికి సభ తీరుదాం రేపటి నుండి విలువిద్య ప్రదర్శన ఉండదు ఎప్పుడు ఏది జరగాలి ఎవరికి యువరాజ్య భట్టాభిషేకం చేయాలి అనేటువంటి ఆలోచనతో రేపు సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక ఓ చెప్పవయ్యా అని భీష్మాచార్యుల భీష్ముడు చెప్పిన తర్వాత నోరెత్తడానికి వీరలేదు ధృతురాష్ట్రుడు కనుక ధృతురాష్ట్రుడు తడుముకుంటూ మెదలకుండా చెప్పాడు అసలే గుడ్డి వాళ్ళు వాడికి కళ్ళు లేవు ఏమో వాడు చెప్పాడు ఈనాటికి ఈ సభ ముగిసింది యుద్ధ విద్యా ప్రదర్శన కూడా ముగిసింది కాకపోతే అంటున్నాడు అతని మనస్సులో ఉండే భావం అర్థమయ్యింది ఎవరికి ద్రోణాచార్యులకు ఎందుకంటే ఈ యుద్ధ విద్యా ప్రదర్శనలో గెలిచిన వారు ఎవరంటే కర్ణుడు అని చెప్పడానికే సిద్ధపడ్డాడు ఇది కేవలం ప్రదర్శనే తప్ప జయాపచయములకు సంబంధము లేనిది కాకపోతే లేదు అయితే లేదు ప్రదర్శన మాత్రం ముగిసింది అన్నాడు ద్రోణాచార్యుడు ఎందుకంటే తాను ఎవరిని గొప్పగా చిత్రించడానికి సిద్ధపడుతున్నాడో ఆ అర్జునుడిని తక్కువ చేస్తే ఇప్పుడు తక్కువయ్యేది ఎవరు అర్జునుడైనా కాకపోయినా ద్రోణాచార్యుడు తక్కువ అవుతాడు తనకు పరువు ఆ కారణం చేత ద్రోణాచార్యుడు ఏం చేశాడు ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జునుని క్రింది స్థాయిలో చూడలేనటువంటి వాడు పోనీ ఏమైనా అధర్మ మార్గంలో వెళ్ళాడా అంటే అధర్మ మార్గంలో వెళ్ళాల ఇది కేవలం వాళ్ళు నేర్చిన విద్య ఎంతవరకు వచ్చినదో చూడటం కోసం ఏర్పాటు చేసిన ప్రదర్శన మాత్రమే తప్ప యుద్ధ విద్య మాత్రం యుద్ధ విద్య అయితే జయాపజయముల సంగతి ఆ యుద్ధమే చెబుతుంది మనం చెప్పక్కర్ల ఇది కేవలం ప్రదర్శన మాత్రమే ఆగంతుకంగా వచ్చాడు అతడి విచ్చి కూడా చూపించాడు వెళ్ళిపోతాడు అంతే తప్ప జయాపజయములతో ఇక్కడ సంబంధమేమీ లేదు అని ద్రోణాచార్యుడే ప్రకటన చేశాడు కృపాచార్యుడు కూడా దానికి వంత భీష్మాచార్యుడు సత్యమేవచసి అన్నాడు నివు నిజం చెప్పావయ్యా గురుదేవా అన్నాడు ఆనాటికి సభ ముగిసింది ఎవరి త్రోవన వాళ్ళు వెళ్ళారు మన త్రోవన కూడా మనం వెళుతున్నాం అని మనవి చేస్తూ స్వస్తి ప్రజాప్య పరిపాలయంతా